ఉపక్రమే ఇం న్రతగృా నమామి శరదిందరలోరవిందరీంబుపా శ్రీరామంద్రకాశ్రిత పారిజాక సమస్త కళ్యాణుణా సీతాముఖాం భోరుగజం చరీక నిరంతరం మంగళమాతనూదు గురుమా గురుణు గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ నమరి వం తత్సత్ శ్రీగరువ్యో నమ శివాయరవే నము నారాయణం నమస్కృత్య నరం చేయ నరో దేవీం సరస్వతి వ్యాసం తోచయత్ దివ్యాత్మస్వరూపులరా తల్లులర తండ్రులరా ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి అర్కపురిలో వేంచేసి ఉన్నటువంటి అనసూయమ్మ తల్లికి హైమవతమ్మకు సకల దేవతాగణానికి శాస్త్రాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివురాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామివారి పాద పద్మములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ ఈరోజు ఉదయ ప్ర ప్రవచన ప్రయాణంలో మనం ఎక్కడి దాకా వచ్చామంటే అనేకమైనటువంటి విశేషాలు శౌనకుడు చెప్పాడు ధర్మరాజునకు విదురుడు వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోయాడు వ్యాసభగవానుడు వచ్చి ధృతరాష్ట్రునకు బుద్ధి చెప్పాడు మైత్రేయుడు వచ్చి దుర్యోధనుకు శాపం పెట్టాడు ఆయా విషయాలన్నీ కూడా మనం చేసుకున్నాం పాండవులు మాత్రం ఎక్కడున్నారు అంటే అరణ్యాలలోనే ఉన్నారు పన్నెండు సంవత్సరాలు కదా సామాన్యంగా పోతుందా అండి పన్నెండు సంవత్సరాలు కనుక ఈ వెళ్ళిపోయినటువంటి విధురుడున్నడే ధృతరాష్ట్రుణ్ణి చేరాడు పాండవుల యొక్క బలాబలములు ఎలా ఉన్నాయి ఇది ధృతరాష్ట్రుని యొక్క మొదటి ప్రశ్న పాండవులు ఎలా ఉన్నారు ఈ కౌరవుల పట్ల నా పిల్లల పట్ల ద్వేషభావంతో ఉన్నారా లేదు అనునయభావంతో ఉన్నారా ఎవరైనా అనునయభావంతో ఉంటారా అండి ఎంత అన్యాయం చేస్తే ఇది అన్యాయము అని తెలిసిన తర్వాత కూడా అనునయభావంతో ఉంటారా ఉండగలుగుతారా కానీ విదురుడు చెప్పాడండి భీమసేనుడు కూడా అనునయభావంతోనే ఉన్నాడయ్యా ఎందుకని భీమసేనుడిని ప్రత్యేకించి చెప్పారు అంటే తుడుకు స్వభావం కలిగిన వాడు అతడు ఒక్కడ ఐదుగురులో కనుక భీమసేనుడు కూడా అనునయభావంతోనే ఉన్నాడు శత్రుత్వంతో ఏమీ లేడు ఎంతో చక్కగా నన్న ఆదరించారు నీవు కనుక పిలవకపోయినట్లయితే వాళ్లతో పాటే కొద్ది కాలం ఉండాలి అని నాకు అనిపించింది అంత దివ్యమైనటువంటి వాతావరణంలో ఆ కైరవ పర్వతం దగ్గర వాళ్ళు ఉన్నారయ్యా భీమసేనుడేమైనా బలం ఉన్నాడేమో లేకపోతే ఇలా ఉంటాడా అనేటువంటి సందేహం నాకు కలిగింది నేను వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఒక మాట విన్నా నేను వెళ్ళేటువంటి త్రోవలో కిమ్మీరుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుని సంహరించింది భీమసేనుడి కిమ్మీరుడు సామాన్యమైనటువంటి బలం కలిగిన కాదు మాయ ఉపయోగ శక్తి కలిగినటువంటి అటువంటి వాణ్ణి కూడా భీమసేనుడు సంహరించాడు అంటే ఎంతో ఆనందపడ్డా నేను ఆ ప్రాంతంలో ఉండేటువంటి సాధువుల గందరికీ కూడా భీమసేనుడు ఎంతో ఉపకారం చేశాడు అటువంటి కిమ్మీరుణ్ణి కూడా సంహరించాడు అంటే బలం కలిగే ఉన్నాడు అయినప్పటికీ ఎందువల్ల మీ పట్ల అనునయ భావంతో ఉన్నాడు అంటే అన్నగారి మాటకు కట్టుబడినటువంటి సోదరుడు కారణం చేతనే అంతగా అనునయంగా ఉన్నారు కిమ్మీరుణ్ణి సంహరించాడాసేనుడు తనకు ఏం కనబడుతుందండి ధృతరాష్ట్రునకు రాబోయే కారణంలో యుద్ధం జరిగితే యుద్ధంలో నా కుమారుని సంగతి ఏమిటి అనేటువంటి ఆలోచనతోనే ఉన్నాడు జరగబోయేది ధృతరాష్ట్రునకు కూడా ముందే తెలుసు ఎంత జరిగిన తర్వాత పాండవులు ఊరుకుంటారా అండి పదమూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తరువాత వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇస్తే ఊరుకోవచ్చేమో కానీ దుర్యోధనుడు ఇస్తాడు అనేటువంటి నమ్మకం ఏమైనా ఉన్నదా ధృతరాష్ట్రునకు లేదు వాస్తవానికి వాడు కడు దుర్మార్గుడు అన్న సంగతి ధృతరాష్ట్రునకు కూడా తెలుసు కేవలం ఒక్క కారణం చేతనే అతనికి ఏమి ఎదురు చెప్పలేని స్థితిలో ఉన్నాడు ధృతరాష్ట్రుడు ఏమిటా కారణం చెప్పండి అంతే ఈషణత్రయములు అని మూడున్నాయి ధనేషణ దారేషణ పుత్రేషణ కొంతకాలానికి ధనేషణ నశించవచ్చు ఏ ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చిన తర్వాత ధనేషణ నశించవచ్చు దారేషణ కూడా నశించవచ్చు కానీ పుత్రేషణ మాత్రం చచ్చి వరకు ఉంటుంది చచ్చిన తర్వాత కూడా ఉంటుందండి ఆ ఉన్నటువంటి జీవుడు నుంచి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది ఆ పుత్రుల మీద ఉండేటువంటి ప్రేమ చేత అందుకనే సాధ్యమైనంత వరకు వాళ్ళ పట్ల ఉండేటువంటి మమకారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు లోకంలో చెప్పేటువంటి మాటలు ముఖ్యంగా ఎందుకంటే కూతురు పట్ల ప్రేమ అనేటువంటిది ఎటు పెరగదు కొంతకాలం అయిపోయిన తర్వాత ఆవిడ ఎటు వెళ్ళిపోతుంది ఆ వస్తువు ఎవరిదో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక్కడే ఉంటూ ఉండేవాడు కూడా ఒకవేళ వాడికో కొడుకు పుడితే ఈ తాతగారు ఏం ఆనందపడతాడు మాకు వంశాంకురం ఇంకోటి పుట్టాడు ఏమండి మా వంశం నిలబడింది అని ఆనందపడుతూ ఉంటాడు వాడిని భుజాల మీద ఎక్కించుకుంటాడు వాడు కూడా పెరిగి పెద్దవాడి ఒక్కో తాత ఆ మనవాడిని అడుగుతూ ఉంటాడు రే మనవడా నువ్వు కూడా పెరిగి పెద్దవాడు నీకు పెళ్ళైతే నీకు కూడా ఓ కొడుకు పుడితే వాడిని కూడా ఎత్తుకోవాలని కోరికరా అంటే అంతకాలం బతికుండాలి అనే వీడి ఆశ కనుక ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే పుత్రేషణ ఆ పుత్రేషణ అనేటువంటి దాని ఒక్క దాని చేతనే ధృతరాష్ట్రుడు బంధింపబడ్డాడు దాన్ని వ్యామోహము అన్నాం పుత్ర వ్యామోహం ఆ వ్యామోహం చేత పోని వంద మంది మీద ఉన్నదా వాడికి అంటే లేదు మిగిలిన తొంభై మందిని వాడు పట్టించుకోవడల్లా ఎవరి మీద ఉన్నదయ్యా అంటే కేవలం ఒక్క దుర్యోధను పట్లనే ఉన్నది కనుక ఆ కిమ్మీరుణ్ణి కూడా సంహరించాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న వెంటనే భీమసేనుణ్ణి కిమ్మీరుడు ఎలా చంపాడో వర్ణించి చెప్పవయ్యా అడిగాడు ఎవరిని విజురుడిని పాండవులు అరణ్య మార్గానికి వెళ్ళేటువంటి త్రోవలో ఆ కిమ్మీరుడు పర్వ రూ పర్వత రూపంలో అడ్డుపడ్డాడు రాక్షసుడంటే వాడికి కూడా కళ్ళు ముక్కు కాళ్ళు కళ్ళు చెవులు అన్నీ ఉంటాయి కదండీ అలా కాకుండా వాడు ఏ రూపంలో అడ్డుపడ్డాడు ఒక పర్వత రూపంలో అడ్డుపడ్డాడు అరణ్యంలో ఆ అరణ్య మార్గంలో ప్రవేశించారు వాడు ఆ కైరవ పర్వత ప్రాంతానికి వెళ్ళేటువంటి మార్గంలో అడ్డుపడ్డాడు ఏ రూపంలో అడ్డుపడ్డాడు అంటే పర్వత రూపంలో అడ్డుపడ్డాడు పోనీ అని అంతకముందే ఆ పర్వతం ఉన్నదా అంటే ఇప్పుడు కొత్తగా తయారైంది ధర్మనందనుడు చూస్తూనే ఉన్నాడు ఆ పర్వత రూపంలో ఉన్నటువంటి వాడెవ్వడో రాక్షసుడు కావాలనే అడ్డుపడ్డాడు గనుక ఇప్పుడు ధర్మానందనుడు ఏం చేశాడండి ఒకనొక మహాపురుషుడు తన ఇంటికి వస్తే ఎలా నమస్కరిస్తాడో అలాగా రెండు చెవులు పట్టుకుని ప్రవర మొత్తం చెప్పి అహంభో అభివాదయే అన్నాడు ఎవరు చెప్పింది అప్పుడు వాడేమన్నాడు నీ యొక్క విజ్ఞతకు నేను సంతోషిస్తున్నా చాలా గొప్పవాడివి కానీ ఇక్కడ నుంచి మిమ్మల్ని దాటించి పంపించే అవకాశం లేదు కారణం ఏమంటే ఇప్పటికి చాలా కాలం నుంచి నాకు ఆహారం లభించడం లేదు ఇప్పుడు ఎంతమంది దొరికారు ఆరుగురు దొరికారు ఇప్పుడు కనుక వదిలిపెట్టుకున్నట్టయితే నాకన్నా తెలివి గలవాడు ఎవడైనా ఉంటాడా లోకంలో తెలివి తక్కువ ఉంటాడా లోకంలో కనుక నేను మిమ్మల్ని విరుచుకు తినడం అనేటువంటిది ఖాయం అందువల్ల మీరు ఇంత ధర్మాత్ములు కనుక నాకు ఆహారంగా మీ అంతటా మీరే వస్తే నేను సంతోషిస్తా నేనెవ్వరినో తెలుసునా నీవు ప్రవర చెప్పావు గదా నేను కూడా చెబుతున్నాడు అంటారు నన్ను రాక్షసుణ్ణి నేను కామరూపుణ్ణి ఏ విధమైనటువంటి శక్తి అయినా నా వశం చేసుకోగలిగినటువంటి శక్తి కలిగిన వాణ్ణి కనుక నన్ను దాటి ఎవరు వెళ్ళలేరు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో భీమసేనుడు ముందు గురికి ఒకే ఒక్క పిడికృద్దు చేత పర్వతాన్ని పిండి చేశాటండి ఏం చేశాడండి ఎప్పుడైతే ఆ పిడికృద్దు తగిలిందో కిమ్మీరుడు పర్వత పర్వత రూపాన్ని వదిలేసి తన నిజ రూపాన్ని పొందాడు ఆ పొందినటువంటి కిమ్మీరునకు ఇతడికి మూడు రోజులు యుద్ధం జరిగింది ఆ మూడు రోజుల యుద్ధంలో భీమసేనుని యొక్క మల్ల యుద్ధ విశారదత్వం చేత ఆ కిమ్మీరుని యొక్క బలము సన్నగిల్లి వాడే భీమసేనుణ్ణి అర్థించాడు ఏమని అర్థించాడండి నన్ను వదిలేయవయ్యా బ్రతుకుతాను అని అర్థించలా మహావీరుడు కదా ఈ స్థితిలో నేను బ్రతకలేను నన్ను చంపివేయవయ్యా అని అడిగాడు ఎవరు అడిగింది కిమ్మీరుడు ఆ క్షణంలో ఆ భీమసేనుడు అతన్ని కాస్త ధర్మజుని ఆజ్ఞ చేత చంపేశాడు ఈ విధంగా కిమ్మీరుణ్ణి సంహరించాడు కనుక భీమసేనుడి బలము సామాన్యమైనది కాదు అయినప్పటికీ అన్నగారి ఆజ్ఞను అనుసరించి అతడు నిదానించి ఉన్నాడు ఇంకా అర్జునుని సంగతి నీకు తెలియనిది కాదు నకుల సహదేవుల గురించి నువ్వే ఆలోచించవు అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పాడండి సహదేవులు కూడా తక్కువ వారు కాదయ్యా వారు ఇద్దరూ యుద్ధరంగంలో నిలిచినట్లయితే దేవేంద్రాలు కూడా యుద్ధంలో నిలబడలేనంత గొప్పగా యుద్ధం చేయగలిగినటువంటి వారు ఆ నకులుడు ఉన్నాడే అశ్వశాస్త్రంలో చాలా గొప్పవాడు ఈ విషయాన్ని ఎవరు చెప్పారండి ధోతరాష్ట్రుడే చెబుతున్నాడు విధులునకు చెబుతున్నాడు నకులుడు అశ్వ శాస్త్రంలో చాలా గొప్పవాడు ఏ ఏ గుర్రములు ఎటువంటివి ఏ గుర్రాన్ని ఎలా అధిరోహించాలి ఎటువంటి గుర్రము ఎలా వెడుతుంది అనేటువంటి నేర్పు బాగా తెలిసినటువంటి వాడు అంతేకాదు అతనికి ఆ గుర్రపు స్వారీలో ఎంత నేర్పు ఉన్నది అంటే వర్షం పడడం ప్రారంభిస్తే ఆకాశము నుండి చినుకు భూమికి చేరే లోపల నకులుడు ఆ గుర్రం మీద గమ్యాన్ని చేరతాడు ఎంతటి శక్తి ఆకాశం నుంచి చినుకు భూమి మీద పడ్డానికి ఎంతసేపు పడుతుంది చినుకు భూమిని అంటే లోపల వాడు గమ్యాన్ని చేరుకుంటాడు అంత వేదంగా అశ్వాన్ని నడపగలిగినటువంటి శక్తి ఆ నకులునకు ఉన్నది సహదేవుడు తెలిసి చంపుతాడు నేను పని చేయగలనా చేయలేనా అనేటువంటిది ముందే ఊహించి చేయగలిగిన వాడెప్పుడూ వాడి దగ్గరకు వెళ్ళి వాడిని సంహరిస్తాడు కనుక వారిద్దరినీ ఎదిరించగలిగినటువంటి శక్తి ఏ రాజులకు లేదు పాండవులు మొత్తం అందరూ కూడా మహాఫవశాలులే ధర్మనందనుడు కూడా ధర్మానికి కట్టుబడి ఉన్నాడు అని అనుకోవడానికే వీల్లేదు అతడు రథం పైన నిలబడి యుద్ధం చేయడం మొదలు పెడితే అతన్ని కూడా ఎవరూ ఆపలేరు ఒకవేళ వాళ్ళు తిరిగి వస్తే రాజ్యాన్ని కనుక నా కుమారుడు ఇవ్వను అంటే జరిగేది సంగ్రామమే అన్న సంగతి నాకు తెలుసు ఆ సంగ్రామంలో నా కుమారుని గతి ఏమవుతుందా అని యోచిస్తున్నానే తప్ప సంగ్రామం జరుగుతుందా జరగదా అని మాత్రం నేను యోచించటం లేదు ఎందుకంటే ఖచ్చితంగా జరుగుతుందనే విశ్వాసం నాకు ఉన్నది విధురా ఎందువల్ల చెబుతున్నావని అడుగుతావేమో మైత్రేయుడు వచ్చి శపించినప్పుడు కూడా నా కుమారుడు దానికి ఇష్టపడ్డాడే కాని పాండవులను మరల తిరిగి పిలవనంపడానికి మాత్రం ఒప్పుకోలేదు అంత కూడా కంట తడిపెట్టి ఆ దుర్యోధనుడు ఒక్కరోజైనా సరే ఈ సర్వ సంపదలను అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు కాని శాశ్వతమైనటువంటి సంపదను పొందడానికి ఇష్టపడటం లేదు ఇప్పుడు రెండు మాటలు చెప్పాడండి ఎవరు చెప్పింది రెండు మాటలు ధృతరాష్ట్రుడే మొదటిది ఈ సంపదలనన్నిటినీ ఒక్క రోజైనా సరే అనుభవించడానికి సిద్ధపడుతున్నాడు అని చెప్పాడు రెండో మాట ఏం చెప్పాడు శాశ్వతమైన సంపద పొందడానికి ఇష్టపడటం లేదు ఇక్కడ మనం ఆగవలసింది దేన్ని శాశ్వతమైన సంపద అంటాం దేన్ని శాశ్వతమైన సంపద అంటామండి ఒక్కటే ఉన్నది శాశ్వతమైన సంపద సకల మానవ జాతికి కూడా శాశ్వతమైన సంపద ఒక్కటే ఏమిటయ్యా అది అంటే మోక్షము అని చెప్పారు ఒకవేళ యుద్ధ రంగంలో మరణిస్తే వీరస్వర్గానికి వెళతాడు వీరస్వర్గానికి వెళ్ళిన కర్మానుభవం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తాడు వాడు భూలోకానికే వస్తాడు కానీ మోక్షాన్ని పొందే అవకాశం శాశ్వత స్వర్గలోక ప్రాప్తి ఉండవు స్వర్గంలో శాశ్వతత్వం లేదు యమలోకంలో శాశ్వతత్వం లేదు శాశ్వతత్వము ఉన్నది ఒకే ఒక్క లోకానికి ఆ లోకం ఏదయ్యా అంటే బ్రహ్మలోకం అందుకనే ఎవరు ఏ విధంగా ఆశీర్వదించినా వెళ్ళిపోయిన వాళ్ళను శాశ్వత బ్రహ్మలోక నిత్యనివా సశుద్ధి రస్తు అంటారు తప్ప శాశ్వత స్వర్గలోక నిత్యనివా ససిద్ధి రస్తు ఆశీర్వదించిన వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా ఎక్కడైనా ఎక్కడా లేదు ఎందుకంటే స్వర్గంలో ఉండేవాడికి శాశ్వతత్వం లేదు నరకంలో ఉండేవాడు అసలు కోరుకోడు ఎవ శాశ్వతత్వం ఎక్కడున్నదయ్యా అంటే బ్రహ్మలోకం శాశ్వతమైనటువంటి సుఖాన్ని కోరుకోవడము అంటే మోక్షాన్ని పొందడం దాన్ని మాత్రం వాడు కోరుకోవడం అశాశ్వతమైనటువంటి సంపదను మాత్రమే ధర్మనందనుడు నాకు చాలా నచ్చాడయ్యా ధృతరాష్ట్రుడే చెప్పాడు ఈ మాట ఒకవేళ విజురుడు మెచ్చుకుంటాడు కదా అని చెప్పాడు లేక నిజంగానే చెప్పాడు కాని ఏమని చెప్పాడండి ధృతరాష్ట్రుడు ధర్మనందనుడు నాకు నచ్చాడు ధర్మనందును కన్నా ఎక్కువ ప్రీతిపాత్రమైన వారెవరయ్యా అంటే మిగిలిన నలుగురు అన్నదమ్ములు వాళ్లను పందెములో పెట్టి ఓడిపోయినా మమ్ములను పందెంలో పెట్టడానికి నీగివ్వడవయ్యా అని అన్నగారిని వాళ్ళు అడగలేరు అన్నగారు అరణ్యానికి వెళితే వాడితో పాటు మొత్తం అందరూ కష్టపడడానికి వెళ్ళారే తప్పనందనుడు మెదలకుండా గనక ఉన్నట్లయితే భీమసేనుడు ఈ పాటికే దుశ్వాస నుండి నిండు కొలువులో ఒక కులకాంతను ఈ విధంగా అవమానపరిస్తే భర్త అయిన వాడు ఎవడైనా ఊరుకుంటాడా ఊరుకోడు పాండవులు న్యాయ మార్గంలోనే నడుస్తున్నారు ఏం చెయ్యమంటావు నా కుమారుడే ఈ విధంగా తయారయ్యాడు కానున్నది కాక మానదు అనుభవించవలసినది అనుభవించక తరగదు ఇంకా విశేషాలు ఏమిటో చెప్పవయ్యా అన్నాడు ఆ పాండవుల యొక్క విశేషాలు ఏమండి అనేకమైనటువంటి విశేషాలు ఆ సంజయుని ద్వారా తెలుసుకుని వినవయ్యా నేనైతే వెడుతున్నానన్నాడు విదురుడు అక్కడి నుంచి తప్పుకున్నాడు తన మందిరానికి వెళ్ళిపోయాడు ఆ సంజయుణ్ణి కూర్చోబెట్టి అడిగాడండి ఆప్తమిత్రుడు కదా అత్యంత రహస్యమైన విషయాలు కూడా సంజయునికు చెబుతాడు కనుక సంజయుణ్ణి బలవంతాన్ని కూర్చోబెడితే ఇప్పుడు సంజయుడు గుండె పగిలేటువంటి మాట చెప్పాడు ఏమయ్యాయి ఓ ధృతరాష్ట్ర మహారాజా అరణ్యాలలో ఉన్నటువంటి ఆ పాండవులను కలవడానికి తన పరివారంతో సహా తన భార్యలను కూడా వెంట శ్రీకృష్ణ పరమాత్మ అరణ్యానికి వచ్చాడు పాండవులను పలకరించడానికి ఆ వచ్చిన సందర్భంలో జరిగిందంతా చెబుతున్నాడండి ఇప్పుడు ఎవరికి చెబుతున్నాడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నా ఆ పరమాత్మ వైపు ద్రౌపది కోపంగా చూస్తుంది ఎందుకు అలా చూస్తున్నావమ్మా అడిగాడు ఏమయ్యా నిండు సభలో అంతగా అవమానపరుస్తుండే నీకు కనబడలేదా నీకు తెలీదా నీవు సర్వాంతర్యామివి కదా నేను నీకు భగినని కదా నీవు అంత ఆలస్యం చేస్తావా దుర్మార్గులు అలా చేస్తుంటే అందుకనే నీ పట్ల ఇంచుక నాకు ఆగ్రహం కలిగింది ఇంచుకే ముందులే ఎంతో కలిగి నీకు అసలు నేను కనుక ఉన్నట్లయితే ఇంత దారుణం జరిగేది కాదు ఈ మాట చెప్పింది ఎవరు కృష్ణుడు ఎవరితో చెబుతున్నాడు పాండవులతో చెబుతున్నాడు నేను ఆ సమయంలో ద్వారకలో లేను నే ఉన్నట్టయితే నాకు ఈ విషయం తెలిసేది అసలు జూము జరగకుండా నేను చూసేవాడిని ఇంత ప్రమాదం జరిగేది కాదు ఏమండి అసలు దూదం జరగడానికి ముందు పాదు వేసింది కానీ వాడు ఏం చెబుతున్నాడు ఇక్కడికి వచ్చి జూదం కనుక జరిగినట్టుగా నాకు తెలిసిన్నట్టయితే ముందుగా నేను జూదం జరగకుండా చూసేవాడు ఆపేసేవాడిని ఇంత ప్రమాదం వచ్చేది కాదు మీరు అరణ్యవాసం చేయవలసిన ఆవశ్యకత ఉండేది కాదు నేను ఆ సమయంలో లేను ఎక్కడికి వెళ్ళావయ్యా ఎప్పుడైతే నేను రాజశూయ యాగంలో ఎవరికి అంటించాడో చూడండి కృష్ణ పరమాత్మ రాజశూయ యాగంలో శిశుప్రాలుని ఎప్పుడైతే సంహరించానో ఆ శిశు సోదరుడైనటువంటి సాల్వుడు ద్వారకా నగరం వచ్చి ఆ ద్వారకా నగరాన్ని చిన్న భిన్నము చేశాడు రాజసూయ యాగం అయిపోయి నేను ద్వారకా నగరాన్ని చేరుకునే లోపలే నేను లేని సమయం చూచి సాడు అనేటువంటి వాడు వాడు వీడు సాల్వుడు ఈ సాల్వుడు అనేటువంటి వాడు ద్వారకా నగరం వచ్చి ద్వారకా నగరాన్ని మొత్తాన్ని చిన్నా భిన్నా చేసి అక్కడ ఉండే యాదవులంతా కూడా భీతితో పరుగు పెట్టారు కొంతమంది సముద్రంలో దూకారు వాడి చేతిలో మరణించలేక అటువంటి స్థితిలో నేను వెళ్లేటప్పటికి ఉన్న విషయం తెలిసింది వెంటనే వచ్చినటువంటి ప్రద్యుమ్మునుడు వెంటనే యుద్ధాన్ని ప్రకటించాడు ఎవరి మీద యుద్ధాన్ని ప్రకటించాడండి శాల్వుని మీద ప్రద్యుమ్మునుడు ఎవరు రుక్మిణీదేవి కొడుకల్ ఆ ప్రద్యుమ్నుడు యుద్ధాన్ని ప్రకటించాడు నా తండ్రి కూడా అతడితో యుద్ధానికి వెళ్ళాడు ఎవరు వసుదేవుడు ఉగ్రసేనుడు వెళ్ళాడు అతడితో యుద్ధానికి ప్రద్యుమ్ని ఉగ్రసేను నా తండ్రిని కూడా వాడు బంధించాడు వసుదేవుని బంధించాడు వాస్తవానికి సాల్గునకు నా తండ్రికి చాలా దగ్గర స్నేహబంధం ఉన్నది అయినప్పటికీ స్నేహబంధాన్ని కూడా మరిచిపోయి ఆ శిశుపాలుని పట్ల దుర్మార్గుడైన వాణి పట్ల ఉండేటువంటి అధికమైన ప్రేమ చేత యుద్ధానికి వెళ్ళినటువంటి వాళ్లతో యుద్ధం చేయక మాయోపాయం చేత నా తండ్రిని ఉగ్రశేనుని ప్రద్యుమ్నుని కూడా బంధించాడు అటువంటి సమయంలో నేను యుద్ధాన్ని ప్రకటించకుండా ఉండేటువంటి అవకాశం లేదు కారణం చేత శాల్వునిపై యుద్ధాన్ని ప్రకటించి నేను యుద్ధానికి వెళ్ళా ఆ యుద్ధానికి వెళ్ళిన సందర్భంలో ఇలా జరిగింది యుద్ధము ఎలా చేసావయ్యా ధర్మరాజు అడిగాడండి ఎవరిని పరమాత్మని యుద్ధం చేసావా ఎలా యుద్ధం చేశావు అడిగాడు ధర్మరాజుని వింటున్నావా ధృతరాష్ట్ర సంజయుడు చెబుతున్నాడు ఇదంతా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళి ముడి పెడతాడో చూడండి అటువంటి యుద్ధానికి వెళ్ళి యుద్ధాన్ని ప్రకటించినటువంటి కృష్ణ పరమాత్మ ఎలా యుద్ధం చేశాడో తెలిసాడు ఈ షాల్వుని వద్ద శాంభవి అనే పేరు కలిగినటువంటి విమానం ఒకటి ఉన్నది ఇతడి తండ్రి గాని ఉగ్రసేనుడు కాని ఇతడి కుమారుడు కానీ ముగ్గురు ఎక్కడ బంధింపబడ్డారు అంటే విమానంలోనే బంధింపబడ్డారు ఆ విమానంలోనే ఉంచుకుని మాయా విధమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నాడు నేను అనేక రకాలైనటువంటి బాణాలను ప్రయోగించిన ఆ బాణములన్నీ కూడా నిష్ప్రయోగమైన ధర్మనందన ఎవరి పట్ల శాల్వుని పట్ల చిట్ట జవరికి అతడి యొక్క మాయాసక్తి చేత అతడు కనపడకుండానే నేను కూడా మాయలో పడిపోయేటట్లుగా చేశాడు నన్ను ఒక్క క్షణం కుప్పకూలిపోయా నా రథాన్ని నడిపేటువంటి తారకుడు ఎలా ఉన్నాడో తెలుసునా ఎర్రబారిన సూర్యుని ఉన్నాడు అతని శరీరం ఉన్నటువంటి బాణములు సూర్యకిరణముల వలె ఎన్ని కిరణాలు ఉంటాయో లెక్క పెట్టగలమా అలాగే దారుకుని శరీరం పైన గుచ్చుకున్న బాణాలను కూడా లెక్కించలేము అన్ని బాణాలు శరీరానికి గుచ్చుకున్న వగలు వదలక ఆ కళ్ళెములు చేత పట్టుకుని ఇంకా నేను చిత్త స్థితిలో ఉన్నానయ్యా కృష్ణయ్య ఎప్పటికైనా నీవు ఆలోచించకపోతే కుదరదయ్యా అని ఆ తారుకుడు అడుగు ఆ దారుకుని మాట నాకు వినపడని అయోమయ స్థితిలో ఉన్నా ఇప్పుడు మనకు వెంటనే ఓ ప్రశ్న వస్తుందా రాదా అండి ఏమిటి చెప్పండి సాక్షాత్తు పరబ్రహ్మము గదా ఇంతకు ముందు వచ్చిన అవతారాలన్నీ అంశావతారాలు అంశాంశావతారములు ఆవేశవతారములు అని చెప్పారు కానీ కృష్ణ పరమాత్మ మాత్రం ప్రత్యక్షంగా షోడశ కళ పరిపూర్ణుడై వచ్చినటువంటి వాడు అవునా కాదండి పైగా భగవద్గీతలో తర్వాత ఏం చెప్పాడు ఇప్పటికింకా భగవద్గీత జరగలేదు అప్పుడు ఏం చెప్పాడు ఆయన మాం ఏకం శరణం అహం త్వ సర్వ పాపేభ్యో మోక్ష్యామి మా నన్నే శరణు వేడండి అని కద్దించి చెప్పినటువంటి కృష్ణ పరమాత్మను మాయకమ్ముకోవటం ఏమిటండి మాయ అంటుకుంటుండ భగవంతునకు ఏ విన్యాయం ఇది శాయువుడు ప్రయోగించినటువంటి మాయకు భక్తుడనై ఆ తారకుడు చెప్పేటువంటి మాటను కూడా వినలేని స్థితిలో ఉన్నాను రథంలో కూలబడి ఉన్నాను అని చెప్పాడు ఎవరండి కృష్ణ పరమాత్మ చెప్పాడని వీడు చెబుతున్నాడు సంజయుడు ఆహాహా ఎంతటి స్థితి కలిగింది ఎవరి మాట్లాడుతున్నది అంధ ప్రజాపతి ఏమంట ఎంతటి స్థితి కృష్ణునికి కూడా అలా కలిగిందా ఆ తర్వాత ఏం జరిగిందో చుట్టూ కొద్దిసేపటకు మాయ ఎందుకు మాయ కమ్మింది అనేది ప్రశ్న ఒక్కటేమండి దేహవద్భావ కృష్ణుడు న్యాయంగా అయితే యుద్ధానికి వెళ్ళవలసిన పని లేదు అంతే కదండి ఇక్కడ ఉండే సాల్వుని సంహరించగలిగినటువంటి స్థితి పరబ్రహ్మమునకు ఉన్నది కన్ను తెరిస్తే సృష్టి కన్ను మూస్తే లయం అంతే కదండి పరబ్రహ్మము కన్ను తెరిస్తే ఆ రెప్పపాటు కానీ ఆ రెప్పను తెరుచుకోవడం కానీ అటు అయ్యిందా మొత్తమంతా లయమైపోతుంది తెలుసుకున్నదా మొత్తం మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది అటువంటి పరబ్రహ్మము మాయను పొందడం ఏమిటి అంటే దేహవద్భావ అన్నారంటే ఇప్పుడు ఆ పరబ్రహ్మ దేన్ని పొందాడండి దేహాన్ని పొందాడు ఎప్పుడైతే శరీరాన్ని పొందాడో ఆ శరీరానికి సంబంధించిన ధర్మములన్నీ కూడా అమలు అవుతాయి ఆ శరీరానికి సంబంధించిన కష్టములన్నీ కూడా ఉంటాయి ఎన్ని కష్టాలు పడ్డాడండి ఆ జరాసంధుడు వస్తే ఎన్నిసార్లు పారిపోయాడు పద్దెనిమిది సార్లు వచ్చాక కృష్ణ పరమాత్మ పారిపోవడం ఏమిటండి ఎందుకు పారిపోవాలంటే తను చంపకూడదు తన చేత చావబడడు వాడు కనుక ఎవరి చేత చంపించాలో వాళ్ళ చేత చంపించాలి స్వతంత్రం చేసుకుని తానే ఆ పని చేసినట్లయితే తానే తన యొక్క మార్గాన్ని తప్పించిన వాడు అవుతాడు అందువల్ల పారిపోవలసిన పరిస్థితి వచ్చింది సామాన్యమైన మానవుడు ఎదుటివాణ్ణి చూచి ఎలా పారిపోతాడో కృష్ణ పరమాత్మ కూడా అలా పారిపోయాడా లేదా పారిపోవడమే కాదు ఆ యాదవుల రక్షణ కోసం ద్వారకా నగరాన్ని ఏర్పాటు చేశాడు ఇప్పటికీ ఉన్నది బేడ్ ద్వారకా వెళ్ళి చూసే చూడారు మీరు చూసారా ఆ ద్వారకాల్లో సముద్రంలో నుంచి వెళ్ళాలి పొడవలో అప్పుడు ఆ కుచేలుని కూర్చోపెట్టినటువంటి చోటు ఆ రుక్మిణీదేవి మందిరం సత్యభామ మందిరం జాంబవతి మందిరం ఆ భద్రాదేవి మందిరం ఆ మందిరాలన్నీ ఉన్నాయండి పైకెక్కితే కనబడతాయి మొత్తం వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తారు ఆ మందిరాలైనా వాళ్ళు అందులోనే ఉన్నారా అంటే ఉన్నారు అనుకుంటే ఆనందం లేరు అనుకుంటే లేనిపోని సమస్య ఎందుకు వచ్చింది ఉన్నారనుకోవడమే రెండోది ఎందుకంటే ఎవరు భగవంతుడు అని ప్రశ్న వేస్తే వేదాంతపరమైన సమాధానం ఒక్కటేనండి మన విశ్వాసమే భగవంతుడు ఆ విశ్వాసమే లేకపోతే అసలు భగవంతుని యొక్క స్పృహే లేదు కనుక నీ విశ్వాసమే నీకు భగవంతుడు వాడికి ప్రత్యేకమైన రూపం ఏది లేదు అరూపాయ అసలు రూపమే లేనటువంటి వాడు నీవు స్త్రీగా భావిస్తే స్త్రీ పురుషుడుగా భావిస్తే పురుషుడు కనుక నీ భావనలో ఉండే విశ్వాసమే నీకు దేవుడు అర్థమైందండి కుందర్తి వెంకటరసారని రామ్ శరణ్ బుద్ధాములో ఉండేవాడు ఒకనొకప్పుడు ఆయన పరిస్థితి ఏమిటంటే రాముడు తప్ప ఇంకొకడు దేవుడు కాడు అంతే కృష్ణుడిని కూడా ఆయన నమ్మేవాడు కాదు ఒక రాముడే అటువంటి పరిస్థితుల్లో పుట్టపర్చిలో ఉండే సత్యసాయి బాబా గారి దగ్గరికి ఒక ఆయన పెడుతున్నాడు ఈయనకి బాగా మిత్రుడు ఏమయ్యారు రెండు టిక్కెట్లు కొన్నాను బస్సు టిక్కెట్లు మా ఆవిడ రాలేని పరిస్థితి ఏర్పడింది ఆ టిక్కెట్ వృధా అయిపోతుంది కనుక నువ్వు నాతో రావయ్యా అంటే చిచి మనలాంటి మనిషి వాడు దేవుడు ఏమిటయ్యా వాడి దగ్గరికి వెళ్ళడం ఎవరు చెప్పాడు నీకు ఊరికో ఆ టిక్కెట్ మొత్తం క్యాన్సిల్ చేయన్నాడు కాదయ్యా నువ్వు రావయ్యా నాకు తోడుగా రావయ్యా బాబు పోనీ ఆయనకు దండం పెట్టద్దు నేను పిచ్చివాడినో వెర్రివాడినో దండం పెట్టుకుంటా నువ్వు నాతో తోడు రావయ్యా అన్నాడు సర్యలే అని నేను బయలుదేరాడు ఇక్కడ నానా కూతలు కూశాడు ఈ రామ్ చరణ్ గారు ఎవరిని గురించి ఆయన్ని గురించి అక్కడికి ఊళ్ళోకి బస్సు రాగానే అది దిగుతూ ఉండగానే ఫుట్బోర్ దగ్గర ఒకటి నుంచునే అయ్యా కుందర్తు వెంకట నరసయ్య గారు మీరేనా కుందుర్తు వెంకటరసయ్య గారు మీరేనా అని అడుగుతున్నాడు తీరాయ్యన దిగడానికి వచ్చేటప్పుడు వాడు అడిగాడు ఆ నేనేనయ్యా బాబా వారు మిమ్మల్ని అన్నాడు ఓ రేనాయను నేనక్కడ విన్న మాట్లాడినవన్నీ కర్ణపిశా చింతవర విన్నాడేమో ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు అనుకున్నాడు ఏమైనా అప్పుడు కూడా ఈ మాట చెప్పింది ఆయనేనండి ఇవన్నీ మాకు చెప్పింది ఆయనే గుంటూరులో రామనామక్షేత్రం ఉంది ఆ రామనామక్షేత్రంలో ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఉపన్యాసం చెప్పడానికి వస్తే ఆ ఉపన్యాసాన్ని తర్జుమా చేసి తెలుగులో చెప్పేటువంటిది వీరి రామ్ శరణ గారు ఆయన కూడా ఉపన్యాసం చెబుతూ ఉండేవారు ఆ సందర్భంలో నేను ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అందరం కలిసి కూర్చుని ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన విషయం ఇది ఆయన చెప్పిన విషయం స్వకీయంగా అయితే ఆ నన్ను పిలిస్తేనే వెళ్ళి అక్కడికి సుర సరాసర వెళ్ళారట ఆ బాబావారు బగ్గారు వచ్చావా రా అని ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నట్ట వరుసనే గదులున్నాయి అచ్చువరి గదికి తీసుకెళ్లి లోపలికి వెళ్లారు ఈ ముందు గదుల్లో ఎవరూ లేరు ఎవరూ లేని చూసి ఏం చేస్తాడు అని ఈయన భావం ఆ గదిలోకి వెళ్ళారటండి స్వామివారు ఆ గదిలోకి వెళ్లగానే ఈయన కూడా లోపలికి వెళ్ళాడ లోపలికి వెళ్ళగానే స్వామివారు తలుపు గడియ చేసాడు ఏం చేస్తాడు అని ఆ గడియ వ చూసి వెనక్కిరిగితే పరిస్థితి మొత్తం కనబడిందండి ఎట్లా అదేదో బొమ్మ కాదు అదేదో చిత్తరూ కాదు స ప్రాణహిత ప్రాణంతో ఉన్నటువంటి రామచంద్రుడు సీతమ్మ హనుమంతుడు వీళ్ళందరినీ చూశాడు ఆయన నేనెక్కడ ఉన్నాను అని తనను తాను గుచ్చుకున్నాడు తన పరిస్థితి ఏమిటో అనుకున్నాడు సాష్టాంగ ప్రణామం చేశాడు ఒళ్ళంతో తలిసిపోయింది దుఃఖంతో ఆర్తితో వృషములు పట్టి పైకి లేపేటప్పుడు మాత్రం ఎవరు కనపడ్డారు ఆయనకి ఇప్పుడు చెప్పండి ఆ ఒక్క మనిషి ఎన్ని రూపాలతో వచ్చారా అంటే రాలా అర్థమైందండి ఆయన విశ్వాసమే అక్కడ ఆ పరమాత్మను చూపించింది ఆయన ఉద్దేశం ఏమిటయ్యా నువ్వు ఎవరిని చూసినా నీవు ఎవరిని ప్రార్థిస్తున్నావో వాళ్ళనే చూడవయ్యా పరాయి వాడిని ఎందుకు చూస్తావు అని ఆయన ఉద్దేశం అర్థమైందా అండి ఇంకో వెంకయ్యను చూసినా ఎవరు కనపడాలి రాముడు కనపడాలి ఓ సతయ్యను చూసినా రాముడు కనపడాలి అటువంటి స్థితిని నీవు పొందాలి అర్థమైందండి కనుక ఇప్పుడు దైవం ఎవరు మన విశ్వాసమే మనకు దైవం దాన్ని అనుసరించి ఎవరినో ఒకరిని నమ్ముకుని ముందుకెళ్ళాలి కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఇంకో చోట కొన్నాళ్ళు ఇంకో చోట ఇట్టా తిరుగుతూ ఉంటే వాడికి అసలు విశ్వాసం లేదు దైవం కూడా లేదు ఈ దైవంతో వాడు ఏం చేస్తున్నాడు అంటే వ్యాపారం చేస్తున్నాడు తనకు ప్రయోజనం ఉంటే ఉంటాడు ప్రయోజనం లేకపోతే పోతాడు ఆ తరువాత రామ్ చరణ్ గారు భాగవత గాథలు అని పుస్తకాలు రాశారండి కృష్ణ పరమాత్మ యొక్క భాగవతంలో ఉండేటువంటి దివ్యమైన చరిత్రలు ఎన్నో ఎన్నో రాశారు ఎన్నో ఉపన్యాసాలు చెప్పారు చెట్టుదేవుడికి ఎంతటి రామభక్తులంటే బియ్యం కూడా శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ అని ఏరి ఆ బియ్యాన్ని వండించుకుని తినేవాడా మా ఇళ్ళకు వచ్చినప్పుడు మేము తిట్టుకునేవాళ్ళం ఎప్పుడు పెడితే అప్పుడు వస్తాడేనా ఎర్రలేక చేస్తున్నాం మాకప్పటిప్పుడు వాళ్ళు పిల్లలం కదా అని ఎర్రలేక చేస్తున్నాం ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం అబుద్దాం రేపళ్లకు దగ్గరగా ఉంటుందండి వెళితే వాళ్ళ ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి శ్రీ రామ రామే రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే చారుడు జరిపేసింది మా అమ్మగారు ఇట్లా చేయొచ్చా అని అడిగాం వెయ్యి నామాలు చెప్పినంతరా ఇందులో వెయ్యి గింజలు ఉన్నాయా చెప్పి అంతకన్నా తక్కువే ఉన్నాయి పరమేశ్వరుడే చెప్పాడు ఏం భయం లేదు మీ తాతగారికి మాత్రం చెప్పమాకండి నేను రోజు ఇట్లాగే చేస్తూ ఉంటాను దావిడవి అంతటి రామభక్తుడా కేవలం విశ్వాసం అంతే కనుక ఎవరికైనా ఆ భగవంతుని పట్ల ఉండేటువంటి ఆ విశ్వాసమే భగవంతుని దగ్గరకు చేరుస్తుంది వాళ్ళు ఏ రూపంగా అయినా నువ్వు ప్రార్థించు ఏ పనైనా చేయి ఏమండి ఇక్కడ కృష్ణ పరమాత్మ దేహభావం చేత మాయకు లోనయ్యాడు ఆ దారుకుడు దుఃఖపడుతూ చెబుతున్నా నేను వినలేని స్థితిలో కూర్చుండిపోయాను కూలబడిపోయాను ఆ కూలబడిపోయిన సందర్భంలో లీలగా జరిగేవన్నీ తెలుస్తున్నాయి వాడి దగ్గర ఉండేటువంటి ఆ విమానం ఉన్నదే ఆ విమానం నుంచి నా తండ్రి అయినటువంటి వసుదేవుడు క్రిందికి పడుతున్నాడు జారిపోతున్నటువంటి తలపాగా ఆ రెండు కాళ్ళు జాపుకుని వస్త్ర విపర్యమై చేతులు వేలాడబడుతూ ఉన్నటువంటి నా తండ్రి కనపడ్డాడు నా తండ్రి మరణించాడా చంపేసి కిందకు పడవేస్తున్నాడా ఏమైంది పరిస్థితి అని నేను మోక్షంలో పడిపోయా ఆ తండ్రి అక్కడ నుంచి రాలి పడిన తాటి పండు క్రింద పడ్డాడు తల పగిలినంత పనయ్యింది కొద్ది తడవుకి నేను మెలకువలోకి వచ్చి చూస్తే ఆ విమానము కనపడలేదు నేల మీద ఉన్నటువంటి నా తండ్రి కనపడలేదు నేను ఇంతసేపు మత్తిల్లి ఉండడం కాని ఆ విమానంలో నుంచి నా తండ్రి కూలిపోవడం కాని ఇవన్నీ ఆ షాయువుడు చేసినటువంటి మాయా అని నాకు అర్థమయ్యింది ఎప్పుడైతే అర్థమైందో వెంటనే దూకుడు చెప్పాడు తండ్రి కృష్ణయ్య ఇంకా నీవు క్షణం కూడా ఆలస్యం చేయకూడదయ్యా ఆలస్యం చేశావా నిన్ను కూడా మాయలో ముంచుతాడు ఇప్పటిదాకా మాయలో పడ్డావు కనుక మరలవాడు మాయను ప్రయోగించే లోపల నీవు జాగ్రత్త పడవయ్యా ఆ షాల్ని అనుచరులు కనపడకుండానే వికటాటాసం చేశారు వాళ్ళు ఎక్కడున్నారో నాకు కనపడలేదు విద్యలలో సాంబరీ విద్య అని ఓటు ఉంటుందండి ఆ సాంబరీ విద్య చేత మనం మనుష్యుల మధ్య ఉంటాం కానీ ఆ మనుష్యులకు మనం మాత్రం కనపడం అర్థమైందా అండి మనం కనపడం ఆ సాంబరీ విద్య వస్తే ఆ శాంబరీ విద్య చేత వాళ్ళు కనబడకుండానే నవ్వుతున్నారు నాకు వెంటనే ఆలోచన వచ్చింది ఓ ధర్మనందన ఏమిటో తెలిసిన ఆలోచన శబ్ద భేదిని ప్రయోగించాను శబ్దేది వాళ్ళు కనబడకుండా వికటార్థ హాసం చేస్తే ఆ హాసము ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి శబ్దభేదిని వేశా ఆ శబ్దభేది యొక్క ప్రయోగం చేత అక్కడ ఉన్నటువంటి రక్షసులు సంహరింపబడి నేలపైన కూలారు నలుదిక్కుల హాసం వినపడుతోంది నాలుగు దిక్కులకు శబ్దభేదిని ప్రయోగించేది వల్ల అతడికి బాసటగా ఉన్నటువంటి రాక్షసులు అందరూ సంహరింపబడ్డారు ఇంకా మిగిలిన వాడు శాల్వుడు ఒక్కడే వాడికి ఆధారం ఆ విమానం ఆ విమానం వాడి వద్ద ఉన్నంత వరకు వాడిని ఎవ్వడు లేడు అంత శక్తివంతమైనది ఎవరి చేత ఇవ్వబడింది అంటే మయబ్రహ్మ చేతనే ఇవ్వబడింది ఆ విమానం కూడా ఎన్ని తయారు చేశాడండి ఆ మయబ్రహ్మ ఎంత టెక్నాలజీ వాటి రోజున ఆ విమానంలోనే మనం ఏదైనా న్యాచురల్ కాల్కి వెళ్ళాలన్నా అక్కడే ఏర్పాటు చేశారు ఆహా ఆకాశంలో పెడుతూ కూడా మన పనులు మనం చేసుకోవచ్చు కదా ఆ విమానంలో వాళ్ళు తీసుకొచ్చి ఏది కావాలంటే అది అందిస్తున్నారు ఎన్ని రకాలైన వసతులు ఉన్నాయి చూస్తున్నాం ఇప్పుడు ఆ విమానంలో ఏమున్నాయో చూడండి రామాయణంలో మనం పుష్పక విమానాన్ని గురించి చెప్పుకున్నాం అందులో ఎన్ని ఉన్నాయండి క్రీడా మందిరాలు ఉన్నాయి పాఠశాలలు ఉన్నాయి భోజనాలయం ఉన్నది ఏమండి వంటగది ఉన్నది నాట్య రంగము ఉన్నది ఇన్ని రకాలైన వసతులు ఎక్కడ ఒక్క విమానంలో ఉన్నాయి ఇప్పుడు మనం ఆ పని విమానంలో చేయలేం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకున్నటువంటి మేధా సంపత్తి అది మనం చెయ్యలేం కనుక వాళ్ళు చెయ్యలేదు ఇవన్నీ పుక్కిటి పురాణాలు అనేటువంటి అవకాశం లేదు నువ్వు చెయ్యగలిగింది మాత్రమే ఉన్నది అనుకుంటే నిన్ను ఏమనాలి పాషండు అనాలి నాకు తెలిసిందే నిజం అంటే ఏమనాలండి వాణ్ణి పాషండ మతము అంటారు దాన్ని మనకు తెలియనిది కూడా లోకంలో ఉన్నది అనేటువంటి ఆలోచన ఉండాలి మనకు ఆ ఉన్నదేదో తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేయాలి కనుక దివ్యాత్మ స్వరూపులరా ఆ విమానాన్ని ఛేదిస్తే తప్ప శాల్వులు దొరికేటువంటి అవకాశం లేదు అటువంటి దివ్యమైన విమానాన్ని ఛేదించాలి అంటే కేవలం ఈ ధనుర్బాణములతోనో కంఠములతోనో బల్లములతోనో షోలములతోనో అయ్యేటువంటిది కాదు ధర్మనందన అందుకని సహస్ర సహస్రారయోజితమైనటువంటి సుదర్శనాన్ని ధ్యానం చేశా నేను దివ్యమైనటువంటి సుదర్శనం నన్ను దరిచేరింది అటు సుదర్శనానికి నేను చెప్పా ఏమని చెప్పానండి ముందు ఆ విమానమును ఛేదించాలి ఎప్పుడైతే ఆ మాటను చెప్పి ప్రయోగించానో ఒక ఆయుధం యజమాని చెప్పిన పని చేస్తున్నది అంటే ఎంత టెక్నాలజీ ఉన్నదో చూడండి అది ఆయుధం వీడు చెప్పిన పని చేస్తుంది అది దాన్ని మనం ఏమన్నామంటే అస్త్రము అన్నాం ఏ అస్త్రమైనా రెండు ఉన్నాయండి యుద్ధ రంగంలో అస్త్రము శస్త్రము శస్త్రము అంటే గురి చూచి కొట్టేటువంటిది అస్త్రము అంటే మంత్ర ప్రయోగం చేత వేసేది ఆ మంత్ర ప్రయోగం చేత కనుక వాడు ప్రయోగించినట్లయితే శత్రువు ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి వాడిని సంహరించి ఆ అస్త్రము మరల గంగలో మునిగి వచ్చి వాడి అంబుల పొదులో చేరుతుంది గంగలో మునగడం ఎందుకంటే వాడిని చంపినందుకు ఈ అస్త్రం మంత్రం కదా ఆ మంత్రం ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి కనుక రక్తము అంటింది కనుక ఏం చేయాలి ఆ నదిలో మునిగి మరల పవిత్రమై ఇక్కడికి రావాలి అంబుల పూజలోకి అర్థమైందండి అంత అంత శక్తి ఉన్నది ఆ ఉన్నటువంటి సుదర్శనాన్ని ప్రయోగించాను ఆ సుదర్శనము ఆ విమానమును నరుకుతూ మధ్యకు చీల్చి కింద ఎప్పుడైతే ఆ విమానం చీల్చి కింద అదృశ్యమయ్యాడు ఎక్కడ ఉన్నాడో నాకు కనబడలేదు నా రథాన్ని దారుకుడు విమానం దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆ విమానంలో ఎన్నో ఎన్నో ఎన్నో మందిరాలు ఉన్నాయి ఆ మందిరాలన్నిటినీ తిరిగి తిరిగి బంధించి పెట్టినటువంటి గదిని తెరిచి ఉగ్రసేనుని నా కుమారుడైన ప్రద్యుమ్ను కూడా విడిపించా బయటకు వస్తుంటే ఒక గదిలో మూలుగు వినపడింది ఆ గది తలుపు ప్పటికీ నా తండ్రి వసుదేవుడు కనపడ్డాడు వసుదేవుడు మరణించలేదు వాడు మాయ చేత ఇలా ఉండేటట్టుగా చూపించాడు నన్ను బలహీను చేయటం కొరసు అనేటువంటి విషయం నాకు అర్థమైంది ఇప్పుడు వాడు కనపడకుండా ఉన్నాడు కదా ఏం చేయాలి ఆ సుదర్శనం ఎప్పుడైతే విమానాన్ని రెండు భాగాలుగా చేసిందో మరల తిరిగి ఎవరి దగ్గరికి వచ్చిందండి భగవంతుని వద్దకే వచ్చింది ఆ సుదర్శనానికే సాళ్ళని సంహరించమని చెప్పి మరల ప్రయోగించా వాళ్ళు కనపడకపోయినా సరే వెళ్ళి సాల్వుని ఛేదించి మరల నా వద్దకు వచ్చినది ఈ విధంగా చాల సంహారం కోసం యుద్ధ రంగంలో ఉన్నాను కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి జూదము ఈ విషయమేమి నాకు తెలియదు ఆ కారణం చేత నేను రాలేకపోయా నేను కనుక వచ్చి ఉన్నట్టయితే అసలు జూదం జరగకుండానే చూసేవాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు ధర్మానందన ఆ కృష్ణ పరమాత్మ ధర్మనందనుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడయ్యా ఓ ధృతరాష్ట్ర మహారాజా ఈ మాటలన్నీ ఎవరు ఎవరికి చెప్పారండి సంజయుడు ధృతరాష్ట్రునకు చెబుతున్నాడు వాడు ఎప్పుడు కూడా ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడమే పనివాడి ఆ సంజయుడు చెప్పాడు కాకపోతే ఒకటి యథాతథంగా మాత్రం చెబుతాడు ఉన్న దాన్ని మార్చి చెప్పేవాళ్ళు ఎంతమంది లోకంలో చెప్పాడు కృష్ణ పరమాత్మ చెప్పాడండి నా యాదవ సమూహం మొత్తం నీకు బాసటగా ఉంటుంది ఈ పదమూడు సంవత్సరాలు నీవు వడంబడిక ప్రకారము నా అనుగ్రహం చేత నీవు జాగ్రత్తగా గడుపగలుగుతావు ఈ పదమూడు సంవత్సరాలు అయిన తర్వాత నీ రాజ్యాన్ని నీకు దుర్యోధనుడు ఇస్తాడు అని మాత్రం నువ్వు ఆశపడకు ఖచ్చితంగా ఇవ్వడం అప్పుడు యుద్ధం జరుగక తప్పదు సర్వులు నీకు బాసతగా ఉండేటట్టుగా నేను చేయగలను ఇవాటి రోజున పాంచాల రాజును కూడా తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసే దుర్యోధనుడు వద్ద ఏ ఏ రాజులు ఉన్నారో ఆయా రాజులను కూడా నీ వైపునకు తిప్పి నీ చేత పా కౌరవుల పట్ల యుద్ధం చేయించి నేను చూస్తూ ఉండగా నీవు చూస్తూ ఉండగా కౌరవ అటకులైనటువంటి వారిని అందరినీ బుద్ధి చెప్పి సంహరించే రోజు ఖచ్చితంగా వస్తుంది ఓ యాజ్ఞశేని నీవు దిగులు పడవద్దు ఎందుకంటే ఆవిడ కక్షతో ఉన్నదండి కారణం ఏమంటే దుర్మార్గుడైనటువంటి ఆ దుశ్శాసనుడు ఆమెను రమ్మనమని చెప్పి వస్తే తీసుకువెళ్ళటం వేరు జుట్టుకొప్పు పట్టుకుని తీసుకురావడం వేరు ఎంత దుర్మార్గం అండి ఎవరితో సమానం తల్లితో సమానం వదిన కదండి వాడికి ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదు పోని బాంధవ్యాన్ని పక్కన పెట్టు ఒక స్త్రీమూర్తి ఆ చుట్టూ ఎటువంటిదో తెలుసునా ముట్టుకోరాని చుట్టూ ఎందువల్ల ముట్టుకోకూడదయ్యా అప్పుడు చుట్టుకున్న స్పెషాలిటీ ఏమిటయ్యా అని అడగవచ్చు రాజసూయ స్నానేత కచభర ఆవిడ ఎటువంటి జుట్టు కలిగి ఉన్నది అంటే రాజసూయ యాగాన్ని చేసి అవబృధ స్నానం చేసినటువంటి జుట్టు కలిగి ఉన్నది అవమృత స్నానం చేయటం వల్ల మోహము మోహమే రూపంగా కలిగిన జుట్టు కూడా దైవ సంపదను పొందుతుందటండి అటువంటి జుడ్డుని పట్టుకుని ఈడ్చుకొచ్చాడు వాడు ఎవరిని ఈడ్చుకొచ్చినట్టు అంటే సాక్షాత్తు అమ్మవారిని ఈడ్చుకుని వచ్చినట్టేవాడు వాడి మరణాన్ని వాడు సభకు తీసుకుని వచ్చాడు కనుక ఓ ధర్మనందన నీవు దిగులు పడవలసిన పని లేదు కౌరవ హతకులను అందరినీ సంహరించడం అనేటువంటిది గాయం భీష్ముడు అడ్డుపడిన ద్రోణుడు అడ్డుపడిన కృపాచార్యుడే అడ్డుపడినా కౌరవులు సంహరింపబడక ఉండరని నేను ప్రతిజ్ఞ చేస్తున్నానయ్యా అన్ని విధాలా మీకు నేను బాసతగా ఉంటాను అని కృష్ణుడు ఆ ధర్మనందనుని ముందు ప్రతిజ్ఞ చేశాడయ్యా ఇప్పుడు ధృతరాష్టుడి పరిస్థితి ఏమిటండి ఈ మాటలన్నీ సంజయుడు ఎవరికి చెప్పాడు ధృతరాష్టుడికే చెప్పాడు శ్రీకృష్ణుడే ప్రతిజ్ఞ చేస్తే ఇప్పుడు ధృతరాష్ట్రుని పరిస్థితి దుర్యోధనుడి సంగతేమో గాని ధృతరాష్ట్రుడు మాత్రం రోజు మరణిస్తున్నాడు మళ్ళీ పోతుకుతున్నాడు అండి ఎందువల్ల భయం చేత సామాన్యమైన భయం అండి వాడిది మరణం వచ్చేసేస్తే ఇబ్బంది లేదు అర్థమైందండి మరణించే వాడికి ఎంతసేపు ఉంటుంది ఆ బాధ లిప్తకాలం ఆ తర్వాత వాడికి ఏమి తెలియదు ఉత్క్రమణం అయిపోయిందా అంటే ఏమి తెలియదు హాయి సుఖం కష్టం ఎవరికైనా అంటే బతికున్న వాళ్ళకే అది కూడా ఎంతసేపు ఏదో కొద్దిసేపు ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది కానీ మరణ భయాన్ని ఎదురుకుండా చూస్తూ బ్రతికి ఉండటం మాత్రం చాలా కష్టం కళ్ళు లేకపోయినా ఆ మృత్యుదేవతని ఎదురుకుండా చూస్తూ బతుకుతున్నాడు ఎవరు బతికేది ధృతరాశుడు ఇంతకన్నా గొప్ప శిక్ష ఏదైనా ఉంటుందా చెప్పండి ఉండదు కనుకనే రోజు చస్తున్నాడు రోజు బతుకుతున్నాడు ఆ ధృత రాష్ట్రుని స్థితి అలా ఉన్నది ఇంతగా ప్రతిజ్ఞ చేశాడండి ఎవరు ప్రతిజ్ఞ చేసింది విషయాలన్నీ చెప్పేశాడు ఆ తరువాత ధర్మానందనులు ఏం చేశారయ్యా అక్కడ నుండి బయలుదేరారు ధర్మానందనులు కృష్ణ పరమాత్మ వెనుకనే అరణ్యంలో ద్వారకా నగరం దాకా వెళ్ళారు ఆ సముద్రపుడ్డున ఆ ద్వారకా నగరం దగ్గరకు వెళ్ళేటప్పటికి ద్రౌపదీ దేవి ధర్మరాజును నిలదీసిందండి ఒక చోట కూర్చుని ఉన్నాడు ధర్మరాజు ఎక్కడా ప్రభాస తీర్థం రాజా నీకు పౌరుషము ఎందుకు కలగటం లేదయ్యా ఆవిడ మొదటి ప్రశ్న అండి నీవు క్షత్రియ వంశ సంజాతుడవు కావా ఏ కారణం చేత నీకు పౌరుషం కలగటం లేదు యమధర్మరాజు బ్రహ్మవంశ సంజాతుడు అతడి వరప్రభావం చేత పుట్టిన కారణంచేత నీకు బ్రాహ్మణత్వం ఆపాదింపబడినదా ఇంత దుర్మార్గమైనటువంటి పని వాళ్ళు చేస్తున్నా మీ ఐదుగురు చేతులు కట్టుకుని అలా నిలబెడమనేటువంటిది భార్యగా నా యొక్క పరిస్థితి ఏమిటో గమనించావా ఇక్కడ లేనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నన్ను రక్షించాడు గనుక మాన సంరక్షణ జరిగింది లేకపోతే ఇప్పుడు ఆ కృష్ణ పరమాత్మ చెప్పాడు నేను సాల్వుని యుద్ధంలో ఉన్నాను లేకపోతే అసలు జోదమే జరగకుండా చేసేవాడిని అని నేను పిలిచిన పిలుపు ఆయనకు వినపడకపోతే ఆయన రాకపోతే అప్పుడు నా పరిస్థితి ఏమిటి ఇంత దుర్మార్గం చేసినటువంటి మోసపూరితమైనటువంటి జూదాన్ని ఆడి సర్వస్వాన్ని దోచుకున్న వాళ్లను నువ్వు ఎందుకు క్షమించి ఊరుకుంటున్నావు నేను నీకొక్క విశేషాన్ని చెబుతాను వినవయ్య ఎవరు చెబుతున్నారండి ఇప్పుడు ద్రౌపది ఎవరితో చెబుతోంది ధర్మరాజుతో రాజా ధర్మనందన బలి చక్రవర్తి ఒక అనొక సమయంలో ప్రహ్లాదుని వద్దకు వెళ్ళాడు సహనము గొప్పదా క్రోధము గొప్పదా అడిగాడు ప్రహ్లాదుడంతటి మహనీయుడు ఏమని సమాధానం చెప్పాడో తెలుసునా సహనము గొప్పదే క్రోధము గొప్పదే ఏ సందర్భంలో సహనాన్ని వాడుకోవాలో ఆ సందర్భంలో సహనాన్ని వాడుకోవాలి ఏ సందర్భంలో క్రోధాన్ని ఉపయోగించాలో ఆ సందర్భంలో క్రోధాన్ని కూడా ఉపయోగించాలి తప్పు చేసినటువంటి వాణ్ణి శిక్షించే సందర్భంలో క్రోధం కలిగి ఉండాలి ఒప్పు చేసిన వాణ్ణి సన్మానం సందర్భంలో సహనాన్ని కలిగి ఉండాలి తెలియక తప్పు చేసిన వాడి పట్ల సహనాన్ని చూపించాలి తెలిసి చప్పు చేసిన వాడి పట్ల క్రోధాన్ని చూపించాలి కనుక క్రోధము గొప్పదే సహనము గొప్పదే అన్నాడు నువ్వు చెప్పిన దాని ప్రకారం కేవలం సహనము మాత్రమే కనబడుతుంది కానీ నీలో ఏ విధమైనటువంటి క్రోధము కనబడటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కౌరవులలో ఉండేటువంటి ఆ దుష్ట చతు నలుగురు ఉన్నారే వాళ్ళకి ఆ బిరుదిచ్చింది ఎవరో తెలుసునండి ద్రౌపదే దుష్ట చతుష్టయం అనే బిరుది ఇచ్చింది ఎవరు ద్రౌపదీ ఇచ్చింది చాలా గొప్ప బిరుదు ఆ ఉన్నటువంటి నలుగురి నీకెందుకు అంత సఖనాన్ని వహిస్తున్నావు ని ఆవేశం కానీ బాధ కాని వాళ్ల పట్ల కాదు కారణం ఏమిటో తెలిసిన ధర్మాన్ని చెప్పిందండి వంచసే పర పురుషాక సర్వై స్త్రీణ ఆడపిల్ల కనబడితే చాలు ముసలివాడు కూడా చొంగ ఘర్చుకుంటూ చూస్తూ నిలబడతాడు మానసికమైనటువంటి సహజం నేను సౌందర్యంగా కనపడ్డా నన్ను ఆ విధంగా వాళ్ళు చేయటానికి సిద్ధపడ్డారు కానీ నేను కేవలం కన్యను మాత్రమే కాదు వరవర్ణిని కృత్వా నేను వివాహిత అయినటువంటి స్త్రీని పైగా నాకు ఎంతమంది భర్తలు ఐదుగురు భర్తలు ఉన్నారు ఈ ఐదుగురు భర్తలు కూడా చేతకాని వాళ్ళ మహాబలశాలులో ఉన్నారు అటువంటి స్థితిలో కదలకుండా స్థానువు నిలబడి ఉన్న మీ ఐదుగురి పట్ల నాకు ద్వేషం నాకు ఆగ్రహం వాళ్ళ పట్ల నాకేం ఆగ్రహం లేదు ఎందుకంటే వాళ్ళు దుష్ట చతుష్టయం కొమ్మరి పురుగు ఏం చేస్తుంది ఆవిడ ఉదాహరణ చెప్పిందండి కుమ్మరిపురుగు ఏం చేస్తుంది తొలుస్తుంది దాని లక్షణం అది అవునా కదా అలాగే ఆ దుర్యోధనాదులు కూడా దుర్మార్గులు వాళ్ళ లక్షణం అది కానీ దాన్ని తెగటార్చి ఆ లక్షణాన్ని పోగొట్టవలసినటువంటి బాధ్యత నీకు రెండు రకాలుగా ఉన్నది ఒకటి వాళ్లకు నీవు అగ్రజుడవు అన్నగారుగా వాళ్ళను సంస్కరించవలసిన బాధ్యత నీకున్నది రెండవది భార్యను కాపాడుకోవడం కోసమైనా వాళ్లను శిక్షించవలసిన ఆవశ్యకత ఉన్నది మెదలకుండా ఊరుకుని నీకు భుజబలం లేదా బుద్ధిబలం లేదా పోనీ నీవేమీ చెయ్యలేనప్పుడు ఏమీ చెయ్యలేని వాళ్ళై ఉన్నారా అని సోదరులు భీమసేనుడు ఎంతటి బలం కలిగినటువంటి వాడు నూకల్లో ఎవ్వరూ గెలవలేనటువంటి కిమ్మీరుణ్ణి మూడు రోజుల లోపల సంహరించాడు చెద్ద చివరికి కిమ్మీరుడే నన్ను చంపవయ్యా అని అడిగి అతడి చేత సంహరింపబడ్డాడు అటువంటి శౌర్యప్రతాపాలు కలిగినటువంటి వాళ్ళ పట్ల నీవు సహనం చూపిస్తావేమయ్యా ధర్మము అనబడేటువంటిది ఆచరింపదగినది కానీ ఎప్పుడు ధర్మాన్ని ఆచరించాలి ఎక్కడ ధర్మాన్ని ఆచరించాలి ఆ పాత్ర తెలుసుకుని ధర్మాన్ని చేయాలంటే ఎక్కడైనా అంతే ఎవరి పట్ల మనం ధర్మాన్ని చూపించాలి ఎవరి పట్ల చూపించకూడదు అనేటువంటి ఆలోచన కావాలి రామకృష్ణ పరమహంస వీటి వెంట పెడుతున్నారండి పెడుతుంటే ఓ పాము కరవబోయింది పాము భాషలోనే మాట్లాడారట రామకృష్ణ పరమహంస ఇలా వచ్చిన వాళ్ళనందరినీ కవిస్తే వాళ్ళు చనిపోతారు కదా మరి వాళ్ళేమీ చేయకుండా నీవు వాళ్ళను చంపితే నీకు పాపం రాదా ఎందుకు కరుస్తున్నావు అని అడిగారంట ఆ పాము చెప్పింది వాళ్ళు నన్నేదైనా చేస్తారేమో అని కరుస్తున్నానయ్యా అన్నది ఏమీ చేయకుండానే చేస్తున్నావు కదా పాపం వచ్చింది కదా నీకు ఏం పాపం వచ్చింది అది చేసిన పాపాలు మొత్తం చూపించారటండి ఎవరు చూపించింది రామకృష్ణ పరమహంస చూపించి ఇంకా ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళవద్దు అని చెప్పారట సరే అన్నది పాపం చూసిందిగా సరే అన్నది ఆయన కావున ఆయన వెళ్ళిపోయాడు కొద్ది కాలం మళ్ళీ అదే మార్గంలో వస్తుంటే ఈ పాపం ఎట్లా ఉన్నదో తెలుసా అండి ఒంటి నిండా గాయాలున్నాయి రక్తసిక్తమై ఉన్నది చిక్కిపోయింది పడక కూడా పైకి లేపలేని స్థితిలో ఉన్నది సర్పం దాని దగ్గరకు వచ్చారు రామకృష్ణ పరమహంస ఏమిటి లా అయిపోయావు నువ్వు చెప్పావు కదయ్యా ఎవరు జైలుకి వెళ్ళొద్దని మీ మానవులు నన్ను ఏం చేశారో చూసావా నేను వాళ్ళ జోలికి వెళ్ళకపోవడం చేత రాళ్ళు వేసి కొట్టారు ముళ్ళ కర్రలతో కొట్టారు ఎలా పడితే అట్లా చేస్తున్నారయ్యా విసిరి విసిరి కొడుతున్నారు గిరగిరా టిప్పి కొడుతున్నారు కొన ఊపిరితో బతికున్నానయ్యా నీవు వస్తావేమో నా పరిస్థితిని చెప్పుకుని మానవ జాతి ఇటువంటిదయ్యా అని చెప్పడం బతికున్నానయ్యా చూశావా ఏం చేశారో అందుకే నేను కాటు వేస్తున్నా నువ్వు వద్దన్నావు కనుక మానేశా అని చెప్పిందటండి రామకృష్ణ పరమహంస ఏమన్నారో తెలుసునా నేను కాటు వేయద్దు అన్నాను కాని ముస అన్నానా అన్నాడు చాలా గొప్పవాడి ఈ మాట అప్పుడే చెప్పొద్దా నువ్వు కాజు వేయద్దు బుస మాత్రం కొట్టు ఆ బుస కొడితే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కదా ఇంత తెలివి తక్కువ దానివా అని చేతితో నిమిరితే దానికి పూర్వపుస్థితి కలిగింది అని చెప్పారండి ఆ కథలో రామకృష్ణ పరమహంస ఊరికే చేత్తో దాన్ని నిమిరితే పూర్వపుస్థితి వచ్చింది అది విష దాన్ని చేత్తో నిమిరాడు ఆయన కారణమేమంటే భగవత్ శక్తికి విషమ అమృతమా అనేటువంటి తేడా ఏమీ లేదు రెండూ సమానం కనుక చెట్టదివరికి పాము కూడా బుస కొడుతుంది దగ్గరకు వస్తే తన పిల్లల దగ్గరికి వస్తే కుక్క కూడా పసిపిల్లల దగ్గరకు వస్తే ఆ కుక్క ఏం చేస్తుందండి వచ్చిన వాడిని కరుస్తుంది నీ భార్యకింత ఎగ్గు చేసినటువంటి వాళ్ళ పట్ల నీకు క్రోధం లేదేమయ్యా ఇంత శాంతంగా నువ్వు ఉండగలుగుతున్నావు హాయిగా తీర్థయాత్రలు చేస్తున్నావు ఏమి ధర్మము తెలియటం లేదు నాకు తెలిసినంత ధర్మము అంటే తన వాళ్లను తాను రక్షించుకున్నట మొట్టమొదటి ధర్మం జు చెప్పాడండి తన వాళ్ళను తాను రక్షించుకునుట అంటే తనను తాను రక్షించుకునుటయే ఎప్పుడైతే ధర్మాన్ని మనం ఆచరిస్తామో ఆ ధర్మమే మనల్ని ఆచరి రక్షిస్తుంది లోకంలో అంతటా వేస్తున్నది ఏమిటండి ఆ శ్లోగన్ ఏం చెబుతున్నారు ధర్మో రక్ష రక్షిత ఆ ధర్మాన్ని మనం ఆచరించినట్లయితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది కాపాడకపోవడం అనేది ఏం లేదు కాపాడము ఆ ధర్మం నన్ను కాపాడింది కనుకనే బ్రతికి ఉన్నాం ఒకవేళ దుర్యోధనుడు నేను ఇప్పుడు చెబుతున్నాను వీళ్ళందరూ నా దాసులు నాకు సేవకులు కనుక ఆ ప్రాతిగామినో లేకపోతే సేనా నాయకులనో పిలిచి వీళ్ళ శిరస్సులు చేతించరా అన్నాడనుకో నీ భర్తలు ఐదుగురు ఉండేవాళ్ళ నేను ధర్మాన్ని ఆచరించాను కనుకనే ధర్మాన్ని చూశాను కనుకనే ధర్మమును గురించి విలువగా ఆలోచిస్తున్నాను కనుకనే బ్రతికి భర్త కట్టాం కాకపోతే రేపైనా మళ్ళీ రాజ్యాన్ని పొందడం అనేటువంటిది పొందుతాం ఇంకొక మాట చెబుతున్నారు విను రాజ్యాన్ని పొందటం కానీ వదిలిపెట్టుకోవడం కానీ ఇవన్నీ దుర్యోధనులకు ఏ సంబంధము లేదు ధర్మరాజు చెప్పిన మాట అండి అతడు కేవలం నిమిత్త ఇప్పుడు నేను రాజ్యాన్ని పోగొట్టుకోవలసిన ఆవశ్యకత ఉన్నది ఆ ఆవశ్యకత ఉన్నది కనుకనే దీని నిమిత్తంగా పోగొట్టుకున్నాను నేను అర్థమైందా కనుక ఇలా అరణ్యాల వెంట తిరుగుతూ తీర్థయాత్రలు చేస్తూ ఉండవలసినటువంటి రాత నాకు ఉంటే ఇవాళ దుర్యోధనుడు పిలిచి చూడం ఆడినా ఆడకపోయినా ఆడమన్నా ఆడమనకపోయినా నాకు ఈ గతి ఏదో ఒక రకంగా ఆ భగవంతుడు నన్ను ఇలా పంపించడానికి ఎక్కడ రాయబడి ఉన్నదండి ఇక్కడ రాయబడి ఉన్నది దాన్ని తప్పించే వాళ్ళు ఎవ్వరూ లేరు మా అందరికీ కూడా రాయబడి ఉన్నదా అని అడుగుతావేమో నీవు ఎవరికి చెబుతున్నాడు అండి ఈవి నడిగితే చీన్ మాట్లాడకు అని అనలేదండి చాలా ఓపికగా ద్రౌపదికి సమాధానం చెబుతున్నాడు ఒక భర్త భార్యతో మాట్లాడేటువంటి విధానము ఇదే అని మనకు భారతం చూపిస్తుంది నేను చెప్పాను నువ్వు చేయాల్సిందే అని శాసనంలాగా చెప్పేటువంటి హక్కు భర్తకు లేదు ఇవాటి రోజు ఏమనుకో మాకు అండి ఎందుకంటే భర్త ఆ హక్కును స్వతంత్రంగా పొందాడే తప్ప శాస్త్రం వాడికి ఇవ్వలేదు అర్థమైందా అండి కనుక సంప్రదించవలసిందే కానీ శాసించేటువంటి హక్కు వాడికి లేదు ఆమె పట్ల లేదు ఆమె కూడా వాడితో సంప్రదించవలసిందే కానీ శాసించే హక్కు ఆమెకు లేదు సంప్రదింపుల చేతనే సంసారం బండి ముందుకు వెళుతుంది నాకు ఆవిడతో సంబంధం లేదు ఆవిడికి నాతో సంబంధం లేదు అనుకుంటే అది కుటుంబమే కాదు అర్థమైందా కనుక వాడు ఏమనాలయ్యా అంటే తీసుకొని సన్యాసం పొందాడనుకోవాలి పోనీ అట్లా అని ఉండకుండా ఉంటాడా ఇంట్లోనే ఉంటాడు ఆశ్రమ స్వీకారమే అయితే ఎక్కడికి వెళ్ళాలి అన్నీ వదిలిపెట్టిన వైరాగ్యం కలిగితే ఏం చేయాలండి వాడి శరీరం కూడా వాడి కాదు అనుకునే స్థితిలో ఉండాలి వైరాగ్యమే అయితే కానీ ఇది వైరాగ్యం కాదు వైరాగ్యము అని మనము నటిస్తున్నాము అని అర్థం ఇవన్నీ చెబుతున్నది ఎవరయ్యా అంటే భాస్కర శర్మ కాదండి భారతమే చెబుతోంది మనకు బోధిస్తుంది పాఠాన్ని చెబుతోంది కనుక దివ్యాత్మ స్వరూపులరా ఎంతో జాగ్రత్తగా సంప్రదిస్తున్నాడు ప్రతిభలాడుతున్నాడు నా యోగం అలా ఉన్నది ఆ యోగాన్ని కల్పించడానికి ఆ భగవంతుడు దుర్యోధను ఆ దుష్ట చతుష్టయాన్ని ఒక వావుగా వాడుకున్నాడే తప్ప వాడి తప్పేమీ ఇందులో లేదు కనుక వాణ్ణి నేను ఎలా శిక్షిస్తాను ధర్మాన్ని అనుసరించి నేను శిక్షించాలి అంటే నన్ను నేను శిక్షించుకోవాలి ఎందుకని తప్పు చేశాను కనుక ఈ శిక్ష అనుభవిస్తున్నా నువ్వు ఏం తప్పు చేశావయ్యా చెప్పాడండి ధర్మరాజు రాజసూయ యాగ సందర్భంలో వచ్చినటువంటి ధనరాశులు చాలలేదు ముందు అర్థమైందండి ఎందుకంటే ఎట్లా దానాలు చేశాడు చేతికి ఎముక ఉన్నదా లేదా అన్నట్లుగా దానం చేశాడు మొత్తం అంతా దానం చేస్తే చెడ్డ చివరికి ధర్మరాజు పరిస్థితి ఏమైంది తానే ఇంకో చోటికి దానం పట్టడానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది అటువంటి స్థితిలో విదురుని యొక్క సలకాను అనుసరించి హిమ హిమర్వత ప్రాంతముల పశ్చిమ దిక్కున ఉన్నటువంటి కొన్ని నిధులు ఉన్నాయి ఎవరికీ తెలియకుండా ఎవరు పెట్టినవి అంటే మహర్షుల యొక్క తపోత వచ్చినవి ఆ నిధులను నకుల సహదేవులను పంపి అక్కడ నుండి తెప్పించాం తెప్పించి వాటిని ఉపయోగించాము ఉపయోగించిన తనది కాని సొమ్మును తాను ఉపయోగించిన కారణము చేత శిక్షను అనుభవిస్తున్నాం ఆ ద్రౌపదీ దేవి కంట తడి తప్పు చేసింది నీవు నీవు చెబితే తెచ్చింది నకుల సహదేవులు భయంకరుడై కొండలను పిండి చేయగలిగిన కండబలం కలిగినటువంటి భీమసేను కూడా ఇటు ఇటువంటి గతి పట్టించావు గదయ్యా ఎవరండి అన్నది ఈ మాట ద్రౌపదీదేవి ఎవరినన్నది యాజ్ఞశేని సర్వధర్మములు తెలిసింది ఆవిడ అడిగిన ప్రశ్నకు సభలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులే సమాధానం చెప్పలేక మౌనాన్ని వహించారు అంత మేధావి అయినటువంటిది కూడా ఏం చేసిందండి వాటి రోజున తన భర్త అయినటువంటి ధర్మనందనుని నిలదీసింది హరివీర భయంకరుడై దేవేంద్రాదులే కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎదురు వచ్చిన వారితో యుద్ధం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి అర్జునుని గతి ఎలా పట్టింది ఏం చేయాలి దీనికి అంతటికీ కారణం ఎవరయ్యా అప్పుడు చెప్పాడండి ఈ సూత్రం చాలా మంది నోళ్లలో ఇది నానుతూ ఉంటుంది కత్త కారయిత ప్రేర చుష్కృతం సుకృతంచ్లోకం ఎక్కడ తీసి అంటే భారతంలో తిండి అర్థమైందండి చెప్పిన వాడెప్పుడు ధర్మరాజు ఒక మల్లెపూల తోట దొడ్డిలో ఉన్నంత మాత్రం చేత అక్కడి వరకే వాసం రాదు ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఆ సుగంధం వస్తుంది అలాగే ఒకడు తప్పు చేస్తే అతన్ని ఆశ్రయించుకుని ఉన్న వారందరికీ కూడా ఆ విధమైనటువంటి స్థితి కలుగుతుంది నన్ను ఆశ్రయించుకుని ఉన్నారు కనుక వాళ్ళు కూడా అనుభవించవలసిందే తప్పించుకునేటువంటి అవకాశం కర్త కారీర అది మంచి పని కాని చెడు పని కాని సుకృతం దుష్కృతం చేయవ దాంట్లో నలుగురు భాగస్వాములే ఎవరా భాగస్వాములు కర్త పని చేసేటువంటి వాడు చేయవా చేయడానికి కారణమైనటువంటి వాడు ప్రేరకష్ట చేయవ్యాని ఉత్సాహపరిచినవాడు ప్రోత్సాహం చేసినవాడు అనుమోదక వాడు చేస్తుంటే చూస్తూ ఊరుకునేవాడు కూడా కొన్ని కొన్ని మంచి పనులు చేసే వాళ్ళు ఉన్నారు లోకంలో ఆ మంచి పనులను పనిగట్టుకుని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు అవునా కాదండి అలా చెడగొట్టకుండా చూస్తూ ఊరుకున్నవాడు కూడా ఆ మంచి పనికి వల్ల వచ్చేటువంటి ఫలితంలో భాగస్వామి అవుతాడు కనుక అందరూ అనుభవించవలసిందే సత్యం కూడా చెబుతున్నా వాళ్ళ ముఖాన కూడా విధి ఈ విధమైనటువంటి రాత రాయకపోతే వాళ్లకు కూడా ఇది వచ్చేది కాదు ఇప్పుడు నేను అరణ్యసీమల్లో తిరుగుతున్నా నీవు నాతో తిరుగుతున్నా నా తమ్ములు నాతో తిరుగుతున్నా మన అందరికీ రాసి పెట్టి ఉన్నది కనుకనే జరుగుతుంది అందరికి ఉన్నా లేకపోయినా ఒక్కడికి ఉన్నా వాణ్ణి అంటి పెట్టుకున్న వాళ్ళు అందరూ పొందుతారు కదా పొందుతారా పొందరా అండి బస్సుకు యాక్సిడెంట్ అయ్యింది ఆ బస్సులో యాభై మంది ఉన్నారు యాభై మందికి యాక్సిడెంట్ అవుతుందని రాసున్నదా లేదు అందులో ఎవడో ఒకడు ఉంటాడు అచ్చమైన దురదృష్టవంతుడు వాడికి ఆ రోజు భగవంతుడు రాసి పెట్టాడు వాడెక్కిన బస్సు ఎక్కిన నేరం చేత మిగతా వాళ్ళకు కూడా వస్తుంది ఎలాగయ్యా అంటే మల్లె చెట్టు నుండి వచ్చిన ఆ పువ్వు వల్ల ఆ సుగంధము చుట్టుపక్కల కూడా ఎట్లా పెడుతుందో అది చెడైనా వెడుతుంది మంచైనా పెడుతుంది అని ధర్మాన్ని చెప్పాడు ఎవరు చెప్పింది ధర్మరాజు ఎవరికండి ద్రౌపదీదేవికి చెప్పాడు నువ్వు ఎన్ని చెప్పినా ఆ దుర్యోధను పట్ల క్రోధము నాకు మాత్రమూ తిరగటం లేదయ్యా ఆవేశంతో ఊగిపోయేటువంటి స్థితిలో ఉన్నా నేను నీవు ధర్మాత్ముడవు కావు అని నేను అంట లేదు నీ మిగిలిన వాళ్లను కూడా నిర్వీర్యులను చేసేటువంటి ధర్మము ధర్మము కాదు అని నేను చెబుతున్నా ఏమండి వాడికి శరీరం అంతా కుళ్ళిపోతుంది శరీరమును కోయుట అధర్మము కనుక నేను కోయను అని ఒక డాక్టర్ చెప్పినట్టయితే ఏమవుతాడండి వాడు మరణిస్తాడు అటువంటి సందర్భంలో డాక్టర్ ఏం చేయాలి తీసుకోవాలి ఆపరేషన్ చేయాలి మొత్తం ఉన్న గూడంతా పీకేసేయాలి పస్సు అంతా లాగేయాలి మళ్ళీ వాడికి సరి చేసి కుట్టేయాలి అవునా కదా అప్పుడు ఉపకారం చేసిన వాడవుతాడా అపకారం చేసిన అవుతాడా వాడైతే శరీరాన్ని కోసిన మాట నిజం మస్తా కుట్టినట్టుగా మళ్ళీ కుట్టిన మాట నిజం ఏమండి ఆ శరీరాన్ని పిండేసిన మాట నిజం ఇవన్నీ దేనికోసం చేశాడు వాడు మంచి కోసమే చేశాడు అక్కడ కక్ష ఏమీ లేదు నేను చెప్పేది ఏమంటే ఇది ధర్మం అట్లాగే ఆ కౌరవులలో ఉండేటువంటి దుర్మార్గాన్ని పోగొట్టడం కోసం వాళ్ల పట్ల నీవు యుద్ధం చేయడం వాళ్లను సంహరించడం అనేది కూడా నా స్థితిలో ధర్మమే కనుక నీవా పని చేయాలి ఇలా ద్రౌపదీ దేవి ఆ ధర్మలాజుతో చెబుతూ ఉంటే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నటువంటి భీమసేనుడు అక్కడే ఉన్నాడు ఆ భీమసేనుడు కూడా వచ్చి వంత పాడాడండి ఎవరికి వంత పాడాడు ఆ ద్రౌపదీ దేవికి అన్న ఈ క్షణంలో చాలా గొప్పగా మాట్లాడాడండి మనం జాగ్రత్తగా వినాలి ఈ క్షణంలో నాకు కూడా దుర్యోధను సంహరించాలి అనేటువంటి ఆలోచన ఉన్నది కానీ అన్నగారి అయినటువంటి నీ యొక్క మాటను అనుసరించి అనుసరించడమే ధర్మమని తెలిసి నేను మెదలకుండా ఊరుకు లేకపోతే ఆనాడే దుర్యోధనుడు దుశాసనుడు కర్ణుడు శకుని కూడా నా చేత సంహరింపబడేవారు నేను కృత్రుడనై ఆవేశూరితుడనై ముందుకు ఉలికాను కూడా ఎప్పుడు సర్వధనమునకు మూలమైనటువంటి నీ పట్ట మహిషి ఉన్నది కదా పందెములో పెట్టవయ్యా అని శకుని అన్నప్పుడే ఆ మాట పూర్తి కాకముందేవాణ్ణి యమపురికి పంపేవాడు కానీ నీ ఆజ్ఞ లేదు గనుక ఆగిపోయాను లోకంలో నాకు తెలిసినంత వరకు పెళ్లి చేసుకునే సమయంలో నాతి చెరామి అని ఆ పిల్ల అడిగితే నాతి చలితవ్య అని ప్రతిజ్ఞ చేసిన భర్త ఆమెను కాపాడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదా లేదా ఇక్కడ కాపాడటము అనేటువంటిది ధర్మం కాదా ఇంతమంది భ అండి కూడా ఒక్క స్త్రీని కాపాడలేకపోవటం అధర్మం కాదా ధర్మరాజుని అడిగాడండి నీవు చెప్పిందంతా ధర్మమేనయ్యా నేను భర్తనయితే కదా ధర్మరాజు అన్న మాట ఏమిటండి నేను భర్తను అయితే కదా ఆమెను కాపాడటానికి భర్త అనేటువంటి ఉద్యోగము నుండి సేవకుడు అనేటువంటి దాంట్లో నేను చేరాను ఇప్పుడు నా ధర్మం ఏమిటి ధర్మం కూలిపోను చంపేస్తున్నావు ధర్మం ధర్మం ధర్మం నీ భార్య ఒప్పుకోకపోతే ఇప్పుడట్టా తీసుకొచ్చావయ్యా అడిగాడండి ప్రేమసేనుడు ఎవరిని అడిగాడు నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య నువ్వు సేవకుడు కదా వాళ్ళకి ద్రౌపదిని ఎందుకు వెంట పెట్టుకొచ్చావు వెంటనే ధర్మరాజు చెప్పాడండి నా యజమాని ద్రౌపది మన వెంట రావడానికి ఒప్పుకున్నాడు కనుకనే తీసుకొచ్చా ఎంత మూలమైనటువంటి ధర్మాన్ని ఆలోచించాడో చూడండి ఈ మాట చెప్పిన తర్వాత భీమసేన నువ్వు చెప్పింది నిజం నీవు చెప్పిన మాటలో కూడా సత్యం ఉన్నది ఎందుకంటే నీకు సంబంధం లేదు కదా ఆ భర్త అనే పదవి నుంచి పక్కనకు వచ్చానన్నావు ఇప్పుడు ఎట్లా వెంట పెట్టుకొచ్చావయ్యా అరణ్యానికి వచ్చేటప్పుడు అని అడిగావు నువ్వు చెప్పిన మాట కూడా నిజమే నువ్వు అడిగినందువల్ల నాకేమీ ఆగ్రహం లేదు కానీ ఎతో ధర్మ తతో జయ ఎక్కడ ధర్మ ఉంటుందో అక్కడే జయలక్ష్మి పరుస్తుంది ప్రస్తుతానికి సత్యవ్రతుడు గాని ధర్మ నిరతుడు గాని నీతి కుశలుడు గాని బాధ పడునట్లుగా లోకానికి అనిపించవచ్చేమో కానీ నిజంగా సుఖపడేటువంటి వాడు హాయిగా నిద్రపోయేటువంటి వాడు ఈ ముగ్గురే ఈ మాట చెప్పింది ఎవరండి ధర్మరాజు వాస్తవంగా కూడా లోకంలో మనం చూసినట్లయితే ఏమంటే భర్తకు చెప్పకుండా భార్య కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటుంది అట్లాగే తండ్రికి చెప్పకుండా కొడుకు చేస్తూ ఉంటాడు ఈ రహస్యంగా చేసేటువంటి పనులు అవి రహస్యంగా ఉన్నంత కాలము వాడు భయం భయంగానే బతుకుతాడు అవునా కాదా వారికి తెలియకుండా భర్త చేస్తూ ఉంటాడు భయంగానే బతుకుతాడు ఆ రహస్యాలు ఎప్పుడైతే బయటపడ్డాయో ఆ రోజున వాడి మనస్సు తేలిక అవునా కాదా చెప్పండి అవునా కాదా ఖచ్చితంగా తేలికబడుతుంది ఎందుకంటే సత్యం బయటపడింది కనుక ఇక వాడికి ఏ విధమైనటువంటి బాధ బరువు లోపల లేదు ఇది లోకంలో చాలామందికి అనుభవ యోగ్యమైనటువంటిది అనుభవంలో తెలిసిందే అవునా కాదండి అలాగే నేను ధర్మాన్ని అనుసరించి ఉన్నాను గనుక ధర్మ ఆచరణలో ఉన్నాను కనుక ధర్మమునే నమ్ముకుని బ్రతుకుతున్నాను గనుక నేను అరణ్యంలో పడుకున్నా నిశ్చింతగా నిద్రపోతా సముద్రంలో పడవేసినా నిశ్చింతగా నిద్రపోతా వైభవమైన భవనంలో ఉన్నా నిశ్చింతగా నిద్రపోతా దుర్యోధనుడు ఉన్నాడే తనది కాని సొమ్మును తాను అనుభవిస్తూ తాను చేసింది దుర్మార్గము అన్న సంగతి తనకు తెలిసి ఇప్పుడు అతడు నిద్ర పోలేడు వాస్తవంగా కష్టాన్ని అనుభవిస్తున్నది పాండవులమైనటువంటి మనవా అతడ దేనికి సమాధానం చెప్పమన్నాడు ఎవరండి ధర్మరాజు అన్ని ధర్మాలేనండి ప్రతి మానవుడికి తన నిజ జీవితంలో ఆ జీవితంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి విషయాలను తాను ఏ విధంగా వ్యతిరేకించుకుని ఏ విధమైనటువంటి మార్గంలోకి వెళ్ళాలో ప్రతి పురుషులకు స్త్రీకి కూడా తెలియజేయటం కోసం రాసినటువంటి దివ్యమైన గ్రంథమే భారత గ్రంథం ఒక చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా వ్యాసుడు అందించారు మహానుభావుడు అందించాడు జయవ్యాస భగ ఏమండి హాయిగా నిద్రపోగలిగిన వాడిని నేనే ఎందుకంటే సంపద అయితే లేదు గాని నేను ధర్మాచరణలో ఉన్నాను కనుక నాకు బాధ అనేటువంటిది ఉండదు ఏ బాధ కలిగినా ఏ కష్టం కలిగిన లేదు సుఖం కలిగిన వీటికి కారణము మనస్సే ఆ మనస్సు ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది అంటే ధర్మ ఆచరణ సత్య సంధత్వము నీతి సౌశీల్యము ఈ మూడిటి వల్ల ఆ మనస్సు మలినం కాకుండా ఉంటుంది అర్థమైందండి మనస్సు మలినం కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మనం ధర్మాన్ని ఆచరించాలి సత్యమునే పలకాలి నీతిగా ప్రవర్తించాలి ఈ మూడింటి వల్ల మనస్సు ప్రక్షాళన చేయబడుతుంది మనస్సు ఎప్పుడైతే ప్రక్షాళన చేయబడుతుందో మనిషి తేలికవుతాడు ఎటువంటి కష్టాన్నైనా సుఖంగానే భావిస్తాడు ఇప్పుడు నేను అనుభవించేటువంటి ఈ వన సీమ సంచారం ఏదైతే ఉన్నదో ఇది నాకు కష్టమని అనుభవించటం అనిపించటం లేదు మీకు కూడా ధర్మము యొక్క రుచి తెలియదు కనుక అనిపిస్తున్నది ఆ విధానం తెలిస్తే ఋషులు గాని మునులు గాని దేవతలు గాని ఏమంటే చిత్త తపస్సులైనటువంటి రాక్షసులు గాని ధర్మము పట్ల మాత్రం చాలా గొప్పదైనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు ప్రమత్తులై ఉంటారు ఎంతో అప్రమత్తంగా ప్రవర్తిస్తారు ఆ కారణం చేత తెలిసి తెలిసి నేనే ఆ ధర్మాన్ని చేస్తే లోకమంతా ఏం కావాలి ఆ కారణం చేత ధర్మాన్ని అనుసరించే కట్టుబడ్డాను నేను కాకపోతే నేను చేసినటువంటి దోషం ఒక్కటే ద్రౌపది ఏమిటో తెలుసిన వ్యాస భగవానుడు ఎప్పుడైతే నాకు చెప్పారో ఆ చెప్పిన దాన్ని అనుసరించి భయపడి పదమూడు సంవత్సరాల పాటు ఎందుకంటే వ్యాస భగవానుడే చెప్పాడు కదా ఇప్పటికీ పదమూడు సంవత్సరాల తర్వాత మొత్తం క్షత్రియ వంశం అంతా నాశనమైపోతుందని చెప్పాడు కదా అందుకని ఈ పదమూడు నేను ఎవ్వరికి ఎదురు చెప్పాను అని ప్రతిజ్ఞ చేశా అది ఒక్కటే నేను చేసినటువంటి తప్పు ఆ తప్పు వల్ల ఎన్ని ప్రమాదాలు జరిగినాయి నీవు ఎన్ని ప్రశ్నలు అడిగినా తల ఉంచుకుని సమాధానము చెప్పవలసినటువంటి ఆవశ్యకత నాకు కలిగింది కనుక న్యాయంగా మనం అనుభవించేటువంటి కష్టం కష్టం కాదు యుద్ధానికి మనం సిద్ధపడడం అనేటువంటిది ఖాయం ఈరోజున చెబుతున్నా కారణం ఏమంటే కృష్ణ పరమాత్మ ఇందాకనే చెప్పారు ఏమని పదమూడు సంవత్సరాల తర్వాత యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో కౌరవ హతకులైనటువంటి ఆ దుర్మార్గులు కూడా చంపబడతారు నీవు చూస్తూ ఉండగా వాడి యొక్క చీల్చి ఆ రక్తాన్ని తాను త్రావి కొంత తీసుకుని వచ్చి నీ కేశములకు సంస్కరణ చేస్తాను అన్నాడు భీమసేనుడు అప్పటిదాకా కేశములు ఉన్నాయి ఏమండి సామాన్యమైన కేశాలండి ఆ చుట్టుకి భారతంలో ఎంత ప్రత్యేకత ఉన్నది చెట్టు కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆవిడ నమస్కారం చేస్తూ ఆ చుట్టూని ఆయన పాదాలకు ఆరించి నమస్కారం చేసింది ఎందుకోసం అంటే దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోవయా మర్చిపోవద్దు అని చెప్పడానికి అంత పగతో రగిలిపోతున్నది ఎందుకంటే తనకు జరిగినటువంటి అవమానం ఏ స్త్రీకి లోకంలో జరగనటువంటిదండి ఒకవేళ జరిగితే అంతకన్నా దుర్మార్గము ఇంకా ప్రపంచంలో ఏది ఉండదు కానీ వాటి రోజున పేపర్లో ఎన్ని చూస్తున్నామండి పశువులై పసిపిల్లలను కూడా వదలనటువంటి దుర్మార్గులు నాకు అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడున్నటువంటి ఆ న్యాయశాస్త్ర గ్రంథాలన్నీ తీసేసి మళ్ళీ కొత్త శిక్షాస్మృతిని తయారు చేయాలి అలా తయారు చేసి కఠినమైనటువంటి శిక్షలు అమలు పరిస్తే తప్ప అటువంటి దుష్కర కృత్యాల జోలికి ఎవడూ వెళ్లకుండా ఉండలేదు జైల్లో వేసే వాళ్ళని వేస్తున్నారు వాడు ఎట్లా బయటకు వస్తున్నాడో తెలియటం లేదు విజయవాడలో పరీక్ష రాస్తున్నటువంటి ఓ పిల్లను ఆ పరీక్ష హాల్లోకి వెళ్ళి నన్ను నువ్వు ప్రేమించటం లేదు కనుక బతికొండడానికి వేరు లేదని కత్తి తీసుకుని పరీక్ష హాల్లోనే కోసేసిన వాడు ఉన్నాడు ఉన్నాడా లేదా ఇవాళ రోజున తమిళనాడు గవర్నమెంట్లో హైయెస్ట్ అఫీషియల్ అతడు ఉద్యోగం చేస్తున్నాడు అండి లోపల వేశారు మళ్ళీ బయటకు వచ్చాడు తమిళనాడు గవర్నమెంట్లో వాడికి ఉద్యోగం ఇప్పించారు హీఈ హెస్ట్ అఫీషియల్ చంపేశాడు వాడు ఏది శిక్ష అందుకనే ఇది తెలిసే వరంగల్లో ఓ పిల్లను పిల్లపైన యాసిడ్ పోసిన వాడిని ఆ డిఎస్పీ ఏం చేశాడండి కాల్చివతలు పారేశాడు అక్కడికక్కడ కాల్చేశాడ నీ ఇష్టం వచ్చినట్టు కాలుస్తావా అని వాడి మీద కేసు పెట్టాడు తోర్ మీదండి ఆ డిఎస్పీ మీద ఎనిమిది నెలలు తిరిగాడు కేసు మీద డిఎస్పి కనుక లోకం ఎటు పెడుతోంది ఏ ధర్మాన్ని ఆలోచిస్తున్నది కనుకనే ప్రతి ఒక్కరూ ఆ ఉండేటువంటి విశేషాన్ని మనం భారతంలో ఉండే తత్వాన్ని తెలుసుకోవాలి అంతది కేవలం కాకపోతే ఒక్కటి మాత్రం నిజం మత్తి అనబడేటువంటిది భారతంలో ఆవగించంతైనా కనపడదు మొత్తం ఉన్నది అంటే ధర్మము అంతే ఆ ధర్మం మీదే నడుస్తుంది లోకం అంతా కూడా నిలబ నిలబడవలసింది దేని మీద నిలబడాలండి ధర్మం మీదే నిలబడాలి సత్యలోకం అని ఒకటి ఉన్నది ఎవరి నివసిస్తారని చెప్పుకుంటారా సత్యలోకంలో బ్రహ్మదేవుడు అది ఎక్కడున్నదవ్యమైనటువంటి భవనం గాల్లో ఉంటుంది అన్నారు దానికి అది పడిపోకుండా క్రింద ఒక స్తంభము ఉన్నది అన్నారు ఆ స్తంభానికి ఏమని పేరు పెట్టారండి ధర్మము సృష్టికర్త యొక్క భవనం దేని మీద నిలబడి ఉన్నది కానీ సృష్టి అంతా ఏం చేస్తుంది ఏం ఆలోచిస్తున్నది ఎప్పటికప్పటికి ఎవరికి వారికి నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష నేను బోగుపడితే చాలు పక్క వాడి సంగతి నాకు అనవసరం ఈ పక్క క్వార్టర్లో ఎవరు ఉంటున్నారంటే తెలియదండి మీరు వచ్చారుగా ఇక్కడ దాకా తలుపు కొట్టండి ఇది సరైన విధానం కాదు కనీసం మానుష ధర్మాన్ని పొంది ఉండాలి అందుకనే ధర్మరాజు ఇంతగా వాదిస్తున్నాడు ఎవరితో ఆ భార్యతో భీమసేనుతో భీమసేన నువ్వు చెప్పింది సత్యం ఖచ్చితంగా యుద్ధం చేయవలసిందే ఆ యుద్ధానికి మనం సమాయత్తం కావడానికి ఏం చేస్తే యుద్ధానికి సమాయత్తం అవుతాం నేను కూడా ఆలోచిస్తున్నా ఎందుకంటే ఇప్పుడు మనకున్న సర్వ సంపదలు ఎవరికప్ప చెప్పాము అంటే ధనాగారం ఉండాలి ధనాగారం ఉన్నా లేకపోయినా కనీసం ఆయుధ సంపత్తి ఉండాలి మన ఆయుధాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయండి కౌరవులకు అప్పగించాం ఆ కౌరవుల వద్ద నుండి ఆయుధములు వచ్చే ఉపాయాన్ని మనం ఆలోచించాలి ఆయుధాలు మన చేత ఉన్న ఉన్నట్లయితే కౌరవులను మనం ఎదిరించగలం ఇప్పుడు మునివృత్తి చేత ఈ నారచీరలు ధరించి మనం వాళ్ళ పైన యుద్ధాన్ని ప్రకటించలేము నీ భార్య అయినటువంటి ఎవరి మాట అన్నది ధర్మరాజు ద్రౌపది ఇందాకటి నుండి నాకు చెబుతోంది నువ్వు ఎందుకు యుద్ధం చేయటం లేదు ఎందుకు చంపటం లేదు ఏ విధంగా చంపాలి వాడిని పంద్యంలో పద పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అన్నప్పుడు దానికి అంగీ అంగీకరించి ఓడిపోయినటువంటి అధమస్తు నేను కనుక వారితో యుద్ధాన్ని ఏ కారణం చేత ప్రకటిస్తా ఇదిగో నువ్వు ఈ పనిచేశావు కనుక నేను యుద్ధం ప్రకటిస్తున్నానయ్యా వాడు నాతో యుద్ధం చేసి గెలుచుకున్నాడా లేదు లేదా వాణ్ణి నేను మళ్ళీ చూడానికి రమ్మని పిలవాలి అతడు కపటి జీవుతరి గాని నేను కాను నీవు ఆలోచించు భీమసేన కాసేపు నా వైపుకు వచ్చి ఆలోచించు భీమసేన ఎట్లా ప్రతిమలాడుతున్నాడు అండి ధర్మనందనుడు ఎవరి మీద పోట్లాడలేదు విసుక్కోలేదు కసురుకోలేదు ఇంట్లో ఉన్న పాత్రలన్నీ విసిరిగొట్టలేదు చేతిలో ఉన్న వస్తువులు ఇవన్నీ కూడా మన యొక్క స్థితి లేనండి అవునా కదా భార్యకు సమాధానం చెప్పలేని స్థితి వస్తే చెయ్యి నన్ను అడుగుతా వాడి చేతిలో ఉన్న వస్తువుని ఏం చేస్తారు వాడు ఎప్పుడు వాడికి కోపం వస్తుందండి తన అసమర్థత వల్లనే పురుషునకు ఆగ్రహము కలుగును ఒక్కటే విషయం అండి సమాధానం అసమర్థత అంటే నా ఉద్దేశం సమాధానం చెప్పలేని స్థితి ఎప్పుడైతే కలుగుతుందో ఏమొస్తుందండి రెండు సమయాల్లో వస్తుందని చెప్పాడు చాణక్యుడు పురుషునకు కోపం బాగా రెండు సమయాల్లో వస్తుందన్నాడు ఎప్పుడు కోపంగా ఉండేవాడి సంగతి కాదు నేను చెప్పేది బాగా కోపం పురుషుడికి ఎప్పుడు వస్తుంది అనేది వారు చెప్పారండి రెండు సందర్భాల్లో భార్యకు సమాధానము చెప్పలేని స్థితిలో వచ్చును జేబు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చును అర్థమైందా అండి ఒక్క పైసా కూడా దగ్గర లేదనుకోండి ఇక వాడు ఎట్టా ఉంటాడు నిప్పుల్లో వేసిన మిరప కాయవలే ఉంటాడు అసలు దగ్గరికి కూడా రానివడు అర్థమైందండి ఈ రెండు సందర్భాల్లో ఖచ్చితంగా పురుషునికి ఆగ్రహం కలుగుతుందని చెప్పాడు ఎన్ని రకాలుగా అవమానం చేస్తున్నా నీలో ధర్మంతో నిండిపోయింది తప్ప నెత్రులు లేదు క్షాత్ర తేజం లేదు ఆ యమధర్మరాజు బ్రాహ్మణ వంశంలో పుట్టాడు వాడి వరప్రభావం చేతనవు పుట్టాడు గనుక నీలో కూడా బ్రాహ్మణ తత్వమే ఏర్పడింది కానీ క్షత్రియ తేజం నశించింది అని కూడా అన్నదండి ఎవరు ఈ ద్రౌపదీదేవి ఎందుకన్నది అంటే ఏమండి ఆవిడ కూడా తప్పు చేసింది కదా అని అనుకోవచ్చు కాదు అర్థమైందా అండి దానికి కారణం ఏమంటే మా వైపున కోల్మైన్స్ ఉన్నాయి మొత్తాన్ని బొగ్గు బావులండి మంచిర్యాల బెల్లంపల్లి రామగుండం ఏ ఉండేది అక్కడే అగ్నిగుండం అది ఆ కోల్ మైన్స్ ఆ లోపలికి వెళ్ళి డెటోనేటర్సు జిల్టన్స్ ఇవి పెట్టి పేల్చి ఆ గడ్డలు ఊడిపడిన తర్వాత వాటిల్ని తట్టల్లో పెట్టుకుని మోసుకొచ్చి ఓ బెల్ట్ మీద వేస్తారు ఆ బెల్ట్ చైన్గా పైకి వెడుతుంది అక్కడ ఉండేటువంటి అదేదో షెడ్ ఉంటుంది దాంట్లో డబ్బు చేస్తుంది దాని కిందికి లారీలు దాంట్లోంచి పడతాయి ముందుకు వెళ్ళిపోతాయి ట్రైన్ అయినా అంటే ఇదైనా అంటే ఇది విధానం అయితే ఆ చిలిటెన్స్ డెటోనేటర్సు పెట్టినప్పుడు అది పగిలిపోతుంది కదా ఎంతంతలావు బొగ్గు పెళ్ళలు బయటపడతాయి దాంట్లో వచ్చి పగిలిపోయి మందు పెట్టి పాత్ర పేల్చినట్టు పేలుస్తారు అది పేలేటప్పుడు మాత్రం అక్కడ ఎవరు ఉండరు ఆ లోపలికి తర్వాత వెళ్ళి అవన్నీ ఊడపీకి ఆ బెల్ట్ మీద వేస్తారు ఒకడు లోపలికి వెళ్ళాడండి వెళ్ళిపోయిన తర్వాతే వెళ్ళాడు పాపం అది కిందకి ఊడకుండా అట్లా ఉన్నదండి ఊడకుండా ఉండేటప్పటికి దాన్ని ఊడగొట్టడం కోసం చేత్తో కలిపాడు వాడు ఇంకా ఏదైనా ఆయుధంతో కలిపితే వేరే విధంగా ఉండేది ఎక్కడున్నాడు వాడు ఓ తట్ట పెట్టుకుని కూర్చుని అక్కడ ఉన్నాడు అది ఊడిపోయి వాడి తొడ మీద పడింది అర్థం ఏంటంటే నిలబడి తీస్తే కాలి మీద పడేదేమో కానీ కూర్చున్నాడు వాడు కిందగా ఉన్నది కదా కూర్చుని కదిపాడు కదిపేటప్పటికి ఎక్కడ పడిందండి వాడు తొడ మీద పడింది నిజంగా జరిగిన సంగతి తొడ మీద పడింది ఆ రాతిని తప్పించడం ఎవరి వల్ల కావటం లేదు ఒక పలుకు దాన్ని కిందికి వేసి నెడితే కాని రాదు పలుకు వేస్తే ఆ పలుకు ఎక్కడ దిగబడుతుంది వాడి కాల్లో దిగబడుతుంది ఇప్పటికే వాడు కుయ్యో ముర్రో అని ఏడుస్తున్నాడు అసలు కాలు ఉన్నదా అక్కడికి చితికిపోయిందా తెలియని పరిస్థితి ఆ స్థితిలో వాళ్ళు కదుపుతున్నారు వీళ్ళు కదుపుతున్నారు రే నువ్వే నెట్టి రారా అని వాడికి చెబుతున్నారు ఏం చేసినా వాడు ఏడుస్తున్నాడు తప్ప కదల అండర్ మేనేజర్ అని ఒక ఆయన ఉంటాడు మొత్తం ఆ లోపల ఉండే వాళ్ళందరికి అధికారి ఓ గండపార తీసుకొచ్చి అనేక రకాల బూతులు తిడుతూ పొడి అంటూ దగ్గరికి వెళ్ళాడండి ఎవరిని వాడిని ఎప్పుడైతే పలుగు మీద గురిపెట్టి పొడి నిన్ను అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ వెళ్ళాడు పరుగు పరుగున ఆ భయానికి ఒక్క తోపు తోసి బయటకు వచ్చాడు వాడు అర్థమైందా ఇప్పుడు మీకు తెలిసిందండి అది లెక్క ఇప్పుడు వాడు చేసింది ఎటువంటిది అంటే వాడి రక్షణ కోసమే కానీ వాడి మీద కోపం ఏమి కనుక మనం ఎలా ప్రవర్తిస్తే దాని నుంచి బయటపడతాము అనేది ఆలోచించాలి ఒకవేళ ప్రవర్తన అనేటువంటిది చూచే వాళ్లకు కష్టంగా అనిపించవచ్చు కానీ అది తాత్కాలికం తరువాత కలిగేటువంటి సుఖం ఉన్నదే అది దీర్ఘం శాశ్వతం అని కూడా చెప్పలేము కానీ తాత్కాలికం మాత్రం కాదు అందువల్ల ఆ అనుసరించాలి ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఒక్కటే ఖాయం ఆ యుద్ధంలో అరివీర భయంకరమైనటువంటి స్థితిలో ఆ కౌరవ హతకులైనటువంటి దుర్మార్గులనందరినీ కూడా సంహరించడం అనేటువంటిది కూడా తం కానీ మన ఆయుధాలు మనకు రావాలి తరువాత కోశాగారము కావాలి ఏ రాజులైతే నాకు కాళ్ళపోయిన పడి నమస్కరించి కప్పములు కట్టి ఉన్నారో ఆ రాజులందరినీ దుర్యోధనుడు ఇప్పుడు తన వైపుకి తిప్పుకుని ఉండవచ్చు ఇంతకాలం మన పర్యటనలో ఏమండి మనకంటే రెండు రోజులైంది కానీ వనపర్వం మొదలుపెట్టి ఆయన ఎంతకాలం తిరుగుంటాడు ఎన్ని పర్వతాలు ఎన్ని అరణ్యాలు దాటి ఉంటాడు ఎక్కడి దాకా వచ్చాడండి దాటి దాటి ఇప్పటికీ మూడు చోట్లకు మారి నాలుగో చోటుకు వచ్చాడు ఎక్కడున్నాడు ప్రభాస తీర్థం దగ్గర జరుగుతుంది సంభాషణంతా అర్థమైందా అండి కనుక ఆ ఆయుధాలు మన దగ్గరికి రావాలి మనకు కోశాగారం కూడా కావాలి ఎక్కడ నుంచి కోశాగారం వస్తుంది అంటే అజ్ఞాతవాసాన్ని కూడా మనం చేస్తే ఆ అజ్ఞాతవాసం చేసే సమయంలో ఎవరో ఒక రాజును కనుక ఆశ్రయిస్తే ఆ రాజు కోశాగారము మనదిగా మారితే అప్పుడు మనం యుద్ధం చేయడానికి తగిన వాళ్ళం అవుతాం అర్థమైందా అండి సైనికులు లేరు మనకు సైనిక బలం కావాలి ఆ సైనిక బలం కూడా ఎటువంటిదై ఉండాలి మన పట్ల ఉత్సాహం కలిగినదై ఉండాలి ఇవాటి రోజున ఉన్నటువంటి ఇతర పూర్వం మన దగ్గర మనం పెడితే తిన్న మన వద్ద ఉపయోగం పొందిన వాళ్ళందరూ కూడా ఎవరి పట్ల పెడతారు దుర్యోధను పట్ల పెడతారు ఎందుకంటే నాలుగవ జాతికి చెందిన వారు కనుక అన్నాడు ధర్మరాజు వాళ్ళకి కావలసింది కడుపు నింపడం ఎవరు పెడితే వాడు వైపు పెడతారు పసిపిల్లల వంటి వాడు వాడు అర్థమైందా అండి ఎవరు వాళ్లకు బహుమానాలు ఇస్తారో ఎవరు మెచ్చుకుంటారో ఎవరు సన్మానాలు చేస్తారో వాళ్ళకే చేయంటారు అర్థమైందా వాళ్ళు ధర్మాన్ని గురించి ఆలోచించరు నీతిని గురించి ఆలోచించరు సత్యాన్ని గురించి కూడా ఆలోచించరు ప్రస్తుత ప్రయోజనాన్ని మాత్రమే చూస్తుంది ఆ కారణం చేత ఎందుకంటే మనం గట్టిగా అనకూడదండి మైకులైనా రహస్యంగా ఫోర్త్ కాస్ట్ ఎంప్లాయీస్ అంటారే ఆ స్థితి అలా ఉంటుంది అని ఎవరు చెప్పారండి నేను చెప్పలా ధర్మరాజు చెబుతున్నాడు అందువల్ల సైన్యాన్ని సమకూర్చుకోవాలి అంటే ఎలా సమకూర్చుకుంటాం మనం ఏ సైన్యం లేకుండా ఎవరితో యుద్ధం చేయగలుగుతాం కేవలం మనం ఐదుగురం కలిసి వాళ్ళందరినీ కూడా సమహరించలేము ఎంత ఫలశాలు అయినప్పటికీ కూడా ఏమైనప్పటికీ కూడా కనుక కావలసినవన్నీ సమకూర్చుకోవాలి అంటే ఎట్టి పరిస్థితులలోనూ మనం ఈ పదమూడు సంవత్సరములు గడపవలసిందే కాని మధ్యలో మనం చేసేటువంటి అవకాశం లేదు కనుక దీనికి కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి కానీ అంతకన్నా మనం ఏమీ చేయలేనైనా వాణ్ణి చంపలేక కాదు వాడి మీద ఆవేశం లేక కాదు కానీ ఇప్పుడు మన ఉన్న పరిస్థితుల్లో అనువుగాని చోట అధికలమన రాదు కొంచెముడు తెల్ల కొ కాదు కొండ అర్థమందు కొంచెమై ఉండదాభిరామ విను కనుకనే వేమన్న చెప్పింది కూడా వేదం లాంటిదండి ఎన్నెన్ని విశేషాలు చెప్పాడు మహానుభావుడు ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటా అని ఆలోచించాలి కాని ఎప్పుడు యుద్ధమా అని మాత్రం ఆలోచించవద్దు యుద్ధానికి సమాయత్తం కావటం కోసం కావలసినవన్నీ మనం సమకూర్చుకోవాలి ప్రధానమైనది కోశాగారం రెండవది బలం అంగబలం కావాలి ఇవేవి లేకుండా మనం చెయ్యలేము దీనికి దైవం మనకు అనుకూలించాలి అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే వ్యాస భగవానుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడండి ఎప్పటికప్పుడు కన్న తల్లి తన ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఊయలలో ఉన్న పిల్లవాడి వేపు ఓ చూపు వేసి ఎలా ఉంటుందో ఆ పిల్లవాడు కూడా కాస్త పెరిగిన తర్వాత ఎక్కడ తిరిగి ఆడుతున్నా వాడి చూపు తల్లి వేపు ఎట్లా ఉంటుందో వ్యాసుడు కూడా వీళ్లను అలాగే చూశాడండి వచ్చిన వాడు ఎవరని చెప్పాం వ్యాసభగవానుడే ఎవరిని చూశాడలాగా పాండవులను అక్కడికక్కడ ప్రత్యక్షమయ్యాడు ధర్మనందన యోగశక్తి చేత ఇప్పుడు మీరు మాట్లాడుకున్నవన్నీ నేను విన్నాను ద్రౌపది నీకు చెప్పినవి సత్యమే నువ్వు ద్రౌపదికి చెప్పినది సత్యమే భీమసేనుడు కూడా నీకు ఇచ్చిన సలహా సత్యమే ఇందులో సత్యము కానిదేది లేదు కానీ ఆ సత్యము అనుసరించడం అనేటువంటిది కాలానుగుణమై ఉండాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని అమలుపరిచేటువంటి అవకాశం లేదు ఈ కాలానుగుణమై సత్యమును ప్రవర్తింపజేసేటువంటి వాడు మేధావి అని లోకంలో అనిపించుకుంటాడు కనుక ఇందులో ఎవరు అధర్మాన్ని చెప్పలేదు అసత్యాన్ని చెప్పలేదు కానీ మీకు కావలసినటువంటిది నేను ఇవ్వటానికి సిద్ధపడుతున్నా ప్రతి స్మృతి అనేటువంటి విద్య ఒకటి ఉన్నది విద్యలలో అర్థమైందా అండి ఎన్ని రకాలైన విద్యలు ఉన్నాయో భారతీయ సంస్కృతిలో ఆ విద్య పేరు ఏమంటారండి ప్రతి స్మృతి అర్థమైందండి అది పద్దెనిమిది అక్షరాలు కలిగిన మంత్రం ఎన్ని అక్షరాలండి పద్దెనిమిది స్త్రీ విద్య ఆ ప్రయోగాలలో తులియమైనటువంటిది పద్దెనిమిది అక్షరాలేనండి పంచద బాల పంచదశి తరువాత షోడశి షోడశి తరువాత పాదుక దీక్ష ఆ పాతుకాంత దీక్షకు ఎన్ని అక్షరాలు ఉన్నాయ్యా అంటే అంటే శ్రీచక్రార్చన చేసేవాళ్ళు అయితే ఆ పుస్తకం దగ్గర పెట్టుకుంటారు చేస్తూ ఉంటారు కానీ నిత్యము శ్రీచక్రచన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా వాటిల్లో కూడా అనేక రకాలైనటువంటి మతాలు ఉన్నాయి మతాలు అంటే విధానాలు నా ఉద్దేశం కొన్ని కొన్ని చోట్ల ఒక అరగంటలో పూర్తి అయిపోతుంది శ్రీచక్రార్చన కొన్ని కొన్ని చోట్ల ఒక పూట పడుతుంది కంచి సంప్రదాయం అయితే పొద్దున కూర్చుంటే రాత్రికి కానీ అవ్వదు శృంగేరి సంప్రదాయంలో ఒక పూటలో అయిపోతుంది అర్థమైందండి తెనాలి సంప్రదాయంలో ఒక గంటన్నర రెండు గంటల్లో పూర్తి చేయవచ్చు కావాలి అనుకుంటే రెండు రోజులైనా చేయవచ్చు ఎందుకంటే లఘు విధానము గురు విధానము అని రెండు ఉన్నాయి కళ్యాణ విరజానంద భారతీయ సంప్రదాయంలో ఇలా అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు దాంట్లో ఉన్నాయి ఆయా సంప్రదాయాలను సంప్రదాయాలను అనుసరించి తులియమైనటువంటి మంత్ర రాజ్యము అంటే ఇదిగో ఈ పద్దెనిమిది అక్షరాలు కలిగింది కీర్త్యవరిది ఇది ఆ తర్వాత ఉపాసన పొందే అవసరమేది లేదని చెప్పారు చాలా చాలా మంది షోడసితోనే ఆగిపోయే వాళ్ళున్నారు ఆ అర్చనా విధానం తెలుసుకుని షోడసి ఉంటే చాలు ఆ అర్చన చేసేసుకోవచ్చు అని చెప్పారు కనుక అర్చన చేసేస్తున్నారు కానీ ఆ పాదుకాంత తీక్ష అని తీన్ని అనుకుంటున్నారు కానీ ఆ మంత్రాన్ని గురించి ఎవరు పట్టించుకోవటం లేదు న్యాయంగా అతుల్యమైనటువంటి విద్యయే ఈ ప్రతి స్మృతి అనబడేటువంటి విద్యండి ఏ విధ్యా ఈ మంత్రం వల్ల కలిగేటువంటి ఫలితము అంటే ఏ పరమాత్మను తలుచుకుంటామో ఆ పరమాత్మ లోకానికి మనం పెడతాం ఎంతమంది పరమాత్మలు ఉన్నారయ్యా అని ప్రశ్న వస్తుంది ఉన్నది ఒక్కడే కదా ఏ రూపంతో రాముణ్ణి తలుచుకున్నాం ఎక్కడికి పెడతాం మనం త్రేతాయుగంలోకి పెడతాం కలియుగంలో ఉండి కృష్ణుణ్ణి తెలుసుకున్నాం ఏ యుగంలోకి పెడతాం ద్వాపర యుగంలోకి పెడతాం ఇప్పుడే పెడతామండి మీరు సినిమా చూసుంటారు ఆహా ఏమి గుర్తొచ్చిందండి చాలా గొప్ప విషయం ఎట్లా చెప్పారండి గోడకి బంద్ వేసి కొడితే తిరిగి వచ్చిందండి ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు వెనక యుగాలకు వెళ్ళిపోయాడు ముందు యుగాలకు కూడా వెళ్ళిపోయాడు ఇది ఊరికే ఏదో ఎగతాళిగా చెప్పింది కాదండి ఈ ప్రతి స్మృతి విద్య వల్ల కలిగేటువంటి సౌలభ్యము అదే అర్థమైందండి ఈ ఈ విద్యను మొట్టమొదటిసారిగా పొందినటువంటి వాడు వ్యాసుడే ఆ వ్యాసుడు మళ్ళీ ఇప్పుడు అవసరం ఎవరికి బోధించాడు ఈ విద్యను ర్మనందను బోధించాడు అది కూడా ఎక్కడ బోధించాడు ప్రభాస తీర్థము వద్ద నువ్వు వెళ్ళి స్నానం చేసి రావయ్యా అని ఆ సంగమ స్థానంలో స్నానం చేయించి వచ్చినటువంటి ఆ ధర్మనందనుకు ప్రత్యక్షంగా వ్యాసుడే ఆ విద్యను ఉపదేశం చేసి ఇంకో మాట కూడా చెప్పాడండి ఈ విద్య నీకు పెద్దగా ఉపకరించదు ధర్మనందన నీవు అర్జునునకు ఉపదేశం చెయ్యి రాబోయేటువంటి యుద్ధంలో అర్జును ఈ విద్య ఎంతగానో ఉపకరిస్తుంది ఆ యుద్ధానికి కావలసిన సంభారములనన్నిటినీ ఈ విద్యయే అర్జునునకు తెచ్చి పెడుతుంది అని చెప్పాడండి మనకేమనిపిస్తుందంటే అర్జునుడు కూడా ఎక్కడ ఉన్నాడండి ఇప్పుడు అక్కడే ఉన్నాడుగా భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది ధర్మరాజుతోనే ఉన్నారా లేదా అక్కడే ఉన్న అర్జునునికి తానే ఉపదేశం చేయవచ్చు కదా ఈ ధర్మరాజుకు ఉపదేశం చేసి నువ్వు వాడికి చెప్పు అంటే ఏమిటి అంటే ఇది ధర్మం అండి మళ్ళీ ఆగమశాస్త్రం చెప్పిన మాట మంత్రశాస్త్రం ఎవ్వరూ ఒక చిన్నపిల్లవాడు ఉపదేశాన్ని పొందాలి అంటే ముందు ఎవరికి చేయాలి ఉపదేశము తండ్రికి చేయాలి ఆ తండ్రి ద్వారా వాడు ఉపదేశం పొందాలి స్త్రీలకు ఉపదేశం చేయాలి అంటే ఏం చేయాలి భర్తకు ముందు ఉపదేశం చేయాలి ఆ భర్త ద్వారా ఆమెకు చేయాలి అంతే తప్ప మంత్ర సిద్ధి పొందినటువంటి గురువు ప్రత్యక్షంగా వాళ్లకు ఉపదేశం చేసే అవకాశం ఎప్పటి వరకు అంటే పెద్దవాళ్ళు ఉన్నంత వరకు వాడికి అర్జునుడికి అన్నగారులు లేరనుకోండి డైరెక్ట్గా ఎవరికి చేసేవాడు అర్జునుడికే చేసేవాడు ఒకవేళ పాండురాజు బతికి ఉంటే ఈ ఉపదేశం ఎవరికి జరిగేది పాండురాజుకు జరిగేది పాండురాజు తరువాత పాండురాజు అంతటి వాడు ఎవరయ్యా అంటే ధర్మరాజు అందువల్లనే వ్యాసుడు ముందు ఎవరికి ఉపదేశం చేశాడు ధర్మరాజుకు ఉపదేశం చేసి నువ్వు అర్జునుడికి చెప్పవయ్యా అన్నాడు అర్థమైందండి ఎందుకని అంటే అది ధర్మం కనుక ఉపదేశం చెయ్యటం అనేటువంటి విధానం ఇలాగే ఉండాలి అని ఏ శాస్త్రం చెప్పింది మనకు మంత్రశాస్త్రం చెప్పింది ఆ మంత్రశాస్త్రాన్ని అనుసరించి మనం వెళ్ళాలి కానీ ఎట్లా పడితే ఎట్లా వెళ్ళడానికి వీరలేదు ఆ పరిస్థితి ఎలా ఉంటే తాను కొంతకాలం చేసి కానీ అర్జునుడికి చెప్పేటువంటి అవకాశం లేదు అర్థమైందా అండి చాలామంది గురువు గారు గురువు గారు అంటూ ఉంటారు నాకు భయం వస్తూ ఉంటుంది నేనే అందరికీ శిష్యుడిని కారణం ఏమంటే నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉన్నదండి అధ్యయనం చేయవలసింది లోకంలో ఎంత ఉన్నదండి విద్యకు పారము అనేటువంటిది లేదు చెప్పే అవకాశం భగవంతుడిచ్చాడు కూర్చుని కనుక చెబుతున్నాను వినే అవకాశం మీకు ఇచ్చారు కనుక మీరు కూర్చుని వింటున్నారు కాస్త పక్కగా తప్పుకుని మీరు వచ్చి చెప్పండి అంటే భారత చెప్పరా అండి చెప్పలేరా ఖచ్చితంగా చెబుతారు అందులో సందేహం ఏం లేదు అవునండి వారి వారి ఇళ్ల వద్ద సత్సంగములు నిర్వహించే పెద్దలు ఇక్కడ ఉన్నారు ఆయా సత్సంగములలో వారే ఉపన్యాసం చెబుతూ ఉండేవారు కూడా ఇక్కడ ఉన్నారు అయినా సరే ఎందుకు తీసుకొచ్చి వెండి కూర్చోబెట్టారు మనకు తెలిసిన దానికన్నా ఇంకేదైనా చెబుతాడేమో విందామని కనుక ఇది కూడా ఏమిటండి ఒక తరగతి గది ఆ తరగతి గదిలో విద్యార్థి ఎట్లా మొట్టమొదటి రోజున స్వామివారు చెప్పారు రాధానంద భారతీ స్వామివారు వేసవి తరగతులు అందరు చెబుతున్నారు కదా లోకంలో సంగీతానికి వేసవి తరగతులు చెత్త చివరికి ఆ కార్పొరేట్ స్కూల్స్ కూడా ఏం చేస్తున్నాయండి రాబోయే సంవత్సరంలో చదవవలసినవి ఇప్పుడే చెబుతాము కంప్యూటర్ సైన్సు మూడవ తరగతి నుంచి మూడవ తరగతి వాడికి కంప్యూటర్ అండి ఒకటో తరగతి నేను ఇంకా వెనకబడి ఉన్నా మా అనురాధ గారు చాసా ఏమండి ఒకటో తరగతి నుంచి కంప్యూటర్ సైన్సా వాడి వీప్ మీద ఎన్ని పుస్తకాలా చిత్తవరికి వాడికి ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఇది కొంత ప్రయోజనమే దేనికంటే ఆ మూట మోసి మోసి చిట్ట ముఠా కూలి చేస్తాడు వాడు ఉద్యోగం రాకపోతే ఏం చేస్తాడండి ఎంతమందికి ఇస్తారు అదేదో ఒక వేవు వచ్చేటప్పటికి ఇదేదో చాలా బాగుంది లక్షలు వస్తున్నాయని ప్రతివాడు ఏం చేశాడండి ఇంజనీరింగ్ ఎంత చదువుతున్నావురా ఇంటర్మీడియట్ అండి ఏ గ్రూపురా ఎంపీసీ అండి దేనికి ఇంజనీరింగ్ చదవడానికి అండి ఇవాటి రోజున స్టాటిస్టికల్గా గోల్డ్ గిల్లుకుంటూ ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏమండి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్కి మాకు ఇవ్వండి కన్సల్టెట్ పేమెంట్తో అయినా సరే మాకు ఉద్యోగం ఇవ్వండి అని అప్లై చేసేటువంటి బీటెక్ ఎంటెక్ చదువుతున్న వాళ్ళు చేస్తున్నారు మ్యాథమెటిక్స్ చెబుతామండి కార్పొరేట్ కాలేజెస్లో పనిచేస్తున్నారు అనేక రకాలుగా తిరుగుతున్నారు ఏమండి ఏ విద్యలో ఇతరమైనవి కనబట్టల్లా ఓన్లీ ఓ రెండు మాత్రమే కనబడుతున్నాయి చదివితే ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ డాక్టర్ కాలేజీలు విపరీతంగా కుక్క గొడుగులా పెరిగిపోయినాయి ఆ కాలేజీలో చేరేటువంటి విద్యార్థులు ఆ సీట్లను కొనుక్కుంటున్నారు ఆ కాలేజీ వారు వాటిని అమ్ముకుంటున్నారు విద్య ఏ స్థితికి వచ్చిందండి వివేకానందుడు చెప్పాడు రెండు వ్యాపారంగా మారకుండా ఉండే భారతదేశానికి ఎప్పటికీ ప్రమాదం లేదు రెండే రెండు వివేకానందుని మాట్లాడి విద్య వైద్యము ఈ రెండు ఇప్పుడు వ్యాపారం అయినాయా ఉచితంగా చేసేవాడు ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా ఉచితంగా చేయటల్లా అక్కడ చూపించుని బయటకు వచ్చేటప్పుడు ఆ వాటి దగ్గర నుంచి ఉన్నవాడు మనమే పే చూస్తూ ఉంటాడు జేబులు చేయి పెడతాడా పెట్టాడా వీడని వాస్తవం అండి చారిటబుల్ అవి మాత్రం నిస్వార్థంగా సేవ చేస్తున్నాయండి వాటి రోజున ఏ పేషెంట్ దగ్గర పైస కూడా తీసుకోకుండా చారిటబుల్ ట్రస్ట్లు ఎక్కడైతే ఉంటాయో ఆ సేవా కార్యక్రమం చేద్దామనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వ్యవస్థలు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చేస్తున్నాయి విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తున్నాయి వైద్యాన్ని అందించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాయి మనం ఈ మంచి సమయంలో ఆ కనీసం ఆ సమస్యల వాటిని నిర్వహించగలిగినటువంటి శక్తిని ఇవ్వరా ఓ భగవంతుడా అని కోరుకోవాలి ఎందుకంటే వాటికి కూడా శక్తి లేకపోతే ఏమవుతాయండి మూతబడిపోతాయి పైసా కూడా పెట్టలేనటువంటి బీదవాడు ఏ విధంగా తన రోగాన్ని తగ్గించుకుని బ్రతక్కగలుగుతాడు వాడు ఆయుర్తాయం అయితే ఉన్నది కానీ ఏం చేస్తాడు వాడు ఎన్ని రకాలైనటువంటి బాధ లోకంలో హర పార్వతీపతర హేవ హనండి కనీసం పొద్దునడిగాను కదండి గట్టిగా చెప్పండి ఒక్కళ్ళు అన్నారు హర పార్వతీపతయో హర హర అది లెక్క ఎంత పుణ్యం అండి ఒక్కసారి వాడిని మహాదేవుడు అంటే ఏమండి మహత్ అనేటువంటి శబ్దం ఎవరికయ్యా అంటే ఒక్క పరమేశ్వరుడికే అన్నారు కాకపోతే కలి ప్రభావం చేత ఓ సిమెంట్ కంపెనీ వాడు కూడా మహా సిమెంట్ అని పెట్టుకున్నాడు ఎన్ని విచిత్రాలు లోకంలో కాకపోతే నా దృష్టి అట్లా పరిశీలనగా ఉంటుంది ఆ కారణం చేతనే ఓ రే దౌర్భాగ్యుడు ఎంత పనిచేశాడు ఈ మహత్ అనే ఎంత గొప్పదండి సృష్టిలో బ్రహ్మ నుండి మొట్టమొదట పుట్టింది ఏది మహత్త ఆ తరువాతనే ఆకాశం పుట్టిందని చెబుతున్నది వేదాలు చెప్పినాయి ఆ మాట కనుక అయ్యా చాలా దివ్యమైనటువంటి మంత్రాన్ని ఉపదేశం చేశారు ఎవరూ వ్యాసభగవానుడు ప్రతి స్మృతి తాను అనుష్ఠానం చేసి సిద్ధి పొందగలిగితే గాని అర్జును ఉపదేశం చేసే అవకాశం లేదు కనుకనే ప్రభాస తీర్థంలోనే ఆ మంత్రాన్ని తపస్సు చేయటానికి కూర్చున్నాడు ధర్మానందనుడు ఆ కారణం చేత నాలుగు సంవత్సరాలు ప్రభాస తీర్థంలోనే ఉన్నారండి అప్పటిదాకా అనేక ప్రాంతాలు సంచరించిన ధర్మానందనుడు తపస్సు చేసుకోవాలి కనుక నాలుగు సంవత్సరాల పాటు ఎక్కడున్నారండి ప్రభాస తీర్థంలోనే ఉన్నారు ఆ ప్రభాస తీర్థంలో ఆయన్ని చూడటం కోసం ఆ ధర్మరాజును పలకరించడం కోసం అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు వాళ్ళు అరణ్యంలో ఉన్న సూర్యవర ప్రసాదమైనటువంటి అక్షయ పాత్ర గతమైనటువంటి తత్వము చేత వచ్చిన వారందరికీ కూడా అనేక రకాలుగా చక్కగా భోజనం పెడుతున్నారు లేదు అర్థమైందండి అసలు ఉండకూడదు ఆ లేదు అనే మాట అసలు ఉండకూడదు అండి భోజరాజు గారు ఆ చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసి అక్షరాలు దిద్దిస్తే లాకేత్వము దాకు ఈ రెండు దిద్దేవాడు కాదుట ఆయన పూర్వపు గ్రంథాల్లో రాసిన్న చెబుతున్నా ఏం కాదు లాకేత్వం నాకు ఈ రెండు దిద్దేవాడు కాదుట వేళ్ళు వెరగబెట్టిన దిద్దేవాడు కాదు అని చరిత్రలో రాయబడి ఉన్నది ఎందుకంటే లేదు అంతమనేది ఆయన జన్మకు లేదు ఎవరు ఏది అడిగినా ఇచ్చాడు కనుక దివ్యాత్మస్వరూపులరా కేవలం ఆయనే కాదండి ఆయన పరిపాలిస్తున్న కాలంలో ప్రజలు కూడా ఆ విధంగానే దాన ధర్మాలు చేశారు అని చెప్పింది చరిత్ర అంత గొప్పగా ఉన్నది అని అయితే ఈ తపస్సు ఎప్పుడైతే పూర్తి అయిందో అర్జునుడిని పిలిచాడండి కేవలం ఇంతకాలం తపస్సు చేసింది ఎందుకయ్యా అంటే అర్జునుడికి ఉపదేశం చేయడం కోసమే తాను ఎప్పుడైతే మంత్రాన్ని పొందాడో వెంటనే వాడికి చెప్పాల తాను సిద్ధి పొంది తరువాత మంత్రాన్ని చెప్పాడు అర్జునుడికి ఉపదేశం చేసి నాయన నీవు కూడా తపస్సు చేయి ఎవరిని పొందాలి అనుకున్నావో ఏ లోకాన్ని చూడాలి అనుకున్నావో ఏ కాలాన్ని చూడాలి అనుకున్నావో ఆ కాలాన్ని నువ్వు ఈ మంత్ర ప్రభావం చేత చూడగలుగుతావు అర్థమైందండి మంత్ర ప్రభావం చేత ఏ కాలం కావాలంటే భవిష్యత్ కాలం కావాలా చూడగలుగుతావు భూత కాలం కావాలా చూడగలుగుతావు వర్తమాన కాలాన్ని ఎటు చూడాలనుకో ఏ యుగానికి వెళ్ళాలి అనుకుంటా యుగానికి వెళ్ళగలుగుతావు అంతేకాదు ఏ దేవలోకానికి వెళ్ళాలి అనుకుంటావో ఆ దేవలోకానికి పెడతావు ఎన్ని లోకాలు ఉన్నాయండి ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటే ఆయా దేవతలకు ఆయా లోకాలు ఉన్నాయి రసాకలం దగ్గర నుంచి ఊర్ధ్వలోకం దాకా పద్నాలుగు లోకాలు ఉన్నాయని చెబుతున్నాం ఈ పద్నాలుగు లోకాలు కలిపి ఒక బ్రహ్మాండం అసలు ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి ఏం చెబుతామండి లలితా సహస్రనామంలో అమ్మవారిని గురించి కీర్తిస్తూ వశిణ్యాది వాగ్దేవతలు చెప్పాయి ఏం చెప్పారు వాళ్ళు అనేక కోటి బ్రహ్మాజన దివ్య విగ్రహి కైవల్యాయి అన్నారు ఆ శ్లోకంలో ఏం చెప్పారండి అనేక కోటి బ్రహ్మాండ జనని ఒక్క బ్రహ్మాండమా రెండు బ్రహ్మాండాల ఒక కోటి ఆ రెండు కోట్ల అనేక కోటి ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి వాటన్నిటిల్లోనూ ఒక్కొక్క బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు చొప్పున ఉన్నాయా కనుక ఏ బ్రహ్మాండంలో ఏ లోకానికి వెళ్ళాలి అనుకుంటే ఆ లోకానికి వెళ్లే శక్తి ఈ విద్య వల్ల వస్తుంది నువ్వు భూతకాలంలోకి వెళ్ళాలంటే భూతకాలం భవిష్యత్ కాలంలోకి వెళ్ళాలంటే భవిష్యత్ కాలం ఏ యుగంలో ప్రవేశించాలంటే ఆ యుగంలో కనుక అటువంటి దివ్యమైన శక్తిని కలిగించేది కనుక దుర్వినియోగం చేయకుండా ఈ మంత్రాన్ని సాధన చేయవయ్యా ఈ మాట చాలా గొప్పదండి మనకు దొరికినటువంటి మంత్రాన్ని దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళు చాలా మందున్నారు అర్థమైందండి ఆ మంత్రం ప్రతి మంత్రానికి ఆ మంత్రశాస్త్రం రెండు విధానాలు ఏర్పాటు చేసింది అనులోమము విలోమము విలోమము దుర్వినియోగము అనులోమము సద్వినియోగము శాస్త్రమే చెప్పింది అన్నమాట ఎందువల్ల విలోమము క్షుద్రమునకు సంబంధించినది అనులోమము సాధునకు సంబంధించినది విలోమము వల్ల క్షిప్రమేవ కు అప్పటికప్పుడు పని అయిపోతుంది గారడి వాడు ఏం చేస్తాడు మామిడికే విత్తనాన్ని పాటు పెడతాడు మనం చూస్తూ ఉండగా అప్పటికప్పుడు మొక్క వస్తుంది దానికి కాయ వస్తుంది ఆ కాయ కోస్తాడు మొక్కలు చేసి అందరి మీదకి విసిరేస్తాడు ఈ గారడీ చూద్దానికి నిలబడిన వాడు అమ్మ వీడు ఎంత గొప్పవాడు అనుకుంటాడు వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయ కొట్టడానికి తావీదులు ఇస్తాను ఒక్కొక్క తావీదు ఇరవై రూపాయలు ఎవరికి కావాలో చెప్పండి అంటాడు తాగితులన్నీ విసిరేస్తాడు ఎగబడి పట్టుకుంటారు వాడికి ఇరవైలు ఇస్తారు అర్థమైందా అండి వీడికెట్లా తెలుసు వీడు ఎక్కడో కూర్చుని ఉంటాడు ఆ గాలని చూసి ఉంటాడు అనుకుంటున్నారేమో చూడాల విన్నా నేను కనుక ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఫలితాన్ని విలోమ అనుష్ఠానము అనులోమ అనుష్ఠానం అయితే కొంతకాలం పడుతుంది దాని ఫలితం శాశ్వతమై ఉంటుంది విధానంలో గనక మనం వామాచారంలో గనక వెళ్ళినట్లయితే అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చిన ఫలితం ఎంత కాలం ఉంటుంది స్వల్ప కాలం మాత్రమే ఉంటుంది ఆ అనుష్ఠానం చేసిన బ్రతికుండగానే ఆ శక్తి అంతా నుప్తమైపోతుంది అర్థమైందా అది కనుక యోగం చేయకుండా దీన్ని వినియోగించుకోవాలయ్యా ధర్మరాజు ఉపదేశం చెప్పండి ఆ మంచి ప్రశ్న వేశారు బోయవాడు ఈ విధంగా మారటం కోసం వాడికి వాల్మీకి విలోమ విధానంలో ఉపదేశం చేశాడు అయితే ఉపదేశం చేసిన వాడు ఎవ్వరయ్యా అంటే జ్ఞానప్రదాత అయినటువంటి సాక్షాత్ భగవంతుని అవతారమైనటువంటి నారదుడు భగవంతుని వద్ద ఇది క్షుద్రమా సాధువా అనేటువంటి భేదమేమీ లేదు విధానం మాత్రమే అక్కడ పనిచేసింది రెండవది ఎప్పుడైతే దాంట్లోకి వెళ్ళాడో వాడికి దీంట్లో మునిగిపోవడం తప్ప ఇంకో ప్రపంచం తెలియకుండా ఉంటాడు వాడి వల్ల లోకానికో ప్రయోజనం ఉన్నది అన్న సంగతి ముందుగా తెలుసు కనుకనే నారదుడు ఆ పోయేవాడిని పట్టుకున్నాడు అర్థమైందా అండి మిగతా ఎంతోమంది ఆయన కనబడే వాళ్ళు ఉన్నారు చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఉపదేశం చేశాడా చైలా వీడికి మాత్రమే ఉపదేశం చేశాడు పోనీ వీడి కోసం వెతుక్కుంటూ వచ్చాడా వాడు కూడా కాకతాళీయంగా కనబడిన వాడే కానీ ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నదంతా నేను దోచుకుంటా నాకు ఇవ్వబోయే లేకపోతే నేను బుర్ర పగలకూడతా అని అన్నాడు వీడి సంస్కారం ఏమిటి వీడెక్కడ పుట్టాడు ఎక్కడి నుంచి వచ్చాడు వీడి పరిస్థితి ఏమిటి వీడిని ఏమైనా మనం బాగు చేసే అవకాశం ఉన్నదా అని ఆలోచించాడు ఆలోచించి వీడి భవిష్యత్తును చూచాడు కనుకనే అతి తొందరగా వాడు మారాలి కనుక తొందరగా పనిచేసేటువంటి విధానం విలోమం కనుక ఒకవేళ విలోమం ద్వారా వాడికి ఉన్నతమైన స్థితి కలిగిన దాని ఆ మంత్రాన్ని వాడు దుర్వినియోగం చేయడు అనే నమ్మకం ఉన్నది కనుకనే నారదుడు కూడా విలోమంలో చేశాడు అదే సామాన్యమైన మానవుడైతే ఏం చేస్తాడండి దాన్ని చేస్తాడు కళ్ళతో చూశామండి అనేక మాకు తెలిసిన ఒక మహాపండితుడు పంచదశి మంత్రాన్ని విలోమంలో చేశాడు ఎవరి కోసం చేశాడో తెలిసినండి తమిళనాడుకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత గారు మళ్ళీ సీటు ఎక్కడం కోసం ఆమె వద్ద లక్షలు తీసుకుని మీరు ఇప్పటికీ వరంగల్ వెళ్ళి భద్రకాళి గుళ్ళో కనుక అడిగితే వాళ్ళ చూతారు ఆ భద్రకాళి గుళ్ళో పులి నెత్తులు ఆ నెత్తురుతో అమ్మ పాదాలకు నమ అభిషేకం చేస్తూ పంచదశి మంత్రాన్ని విలోమంతో చేశాడండి ఎన్ని రోజులు చేశాడంటే ఎనిమిది రోజులు చేశాడు తొమ్మిదవ రోజున ఆ దీక్ష పూర్తి కావాలి అర్థమైందా అండి ఆ తొమ్మిదవ రోజున ఆయన ఉన్న గది నుంచి వస్తున్నాడు ఎక్కడికి వస్తున్నాడు గుళ్ళోకి వస్తున్నాడు ఆ పండితుడు అతనేమి తక్కువ పండితులు కాదు గొప్ప సిద్ధాంతి బాగా చదువుకున్నవాడు మంత్ర అనుష్ఠాన పరుడు కానీ డబ్బుల కోసం ఆశపడి ఆ పని చేశాడు ఏం జరిగిందో తెలిసినా అండి అతను ఉన్న గది దగ్గర నుంచి దేవాలయానికి వస్తున్నాడు తొమ్మిదో రోజున అక్కడ ఒక లారీ నిలబడి ఉన్నది ఆ లారీ ప్రక్క నుంచి నడిచి వస్తుంటే ఆ లారీ పైనుండి దూది పేలు ఉంటుంది చూసారా ఇంత కట్ట పత్తి మొత్తం అంతా ప్యాక్ చేస్తారు కదా అది నెత్తి మీద పడిందండి అక్కడికక్కడ తల పగిలి చనిపోయాడు బేలు దూది పేలు ఇంత లాభం ఉంటుంది అది అవేవో పట్టీ లాంటివి వేసి కట్టేస్తారు అటువంటి వేలు నెత్తి మీద పడింది పడుతూనే తల పగిలిపోయింది అక్కడికక్కడ ప్రాణాలు వదిలేశాడు దుర్వినియోగం అంటే ఇదిగో ఇది ఇప్పుడు మీ సందేహం తీరినట్టేనా అదే లెక్క కనుక విలోమం ఎప్పుడు కూడా ఆచరించదగినది కాదు అనులోమే కావాలి ఆ అనులోమంలోకి వెళితేనే మనం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటాం కనుక దుర్వినియోగము చేయవద్దు అని చెప్పాడు ఈ ప్రతి స్ఫూర్తి మంత్రాన్ని అనుష్ఠానానికి అర్జునుడు అతడు కూడా అనుష్ఠానం చేశాడంటే ఎట్లా చేశాడు అంటే అహర్హేన అన్నారు అనుష్ఠానమే కూర్చున్న అనుష్ఠానమే భోజనం చేస్తున్న అనుష్ఠానమే పని చేస్తున్న అనుష్ఠానమే ఒక్కచోట కూర్చుని తపస్సు కాకుండా ఆ శ్వాసకు ఆ మంత్రాన్ని అనుసంధానం చేశాడు ఎవరు అనుసంధానం చేసింది అర్జునుడు ఎప్పుడైతే శ్వాసతో అనుసంధానం చేశాడో మన ప్రయత్నం లేకుండానే శ్వాస ఎట్టా నడుస్తుందో కొంతకాలం అయ్యేటప్పటికీ అర్జునుని ప్రయత్నం లేకుండానే ఆ మంత్రాన్ని నడిచేటువంటి స్థితి ఏర్పడింది దీన్నే పెద్దలు ఏమంటారంటే వేదాంత పరిభాషలో అజప జపం అజపా జపం అని ఎందుకన్నారండి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ జప జపము లేకుండానే జపము నడుస్తూ ఉంటుంది అది ఎందుకంటే మనస్సు ఆ జపం చేయడానికి అలవాటు పడుతుంది దానికి మనం అలవాటు చేస్తే తాగుడు అలవాటైనటువంటి వాడు అయితే మానలేడో ఇది కూడా ఒక మట్టే భక్తి అనబడేది అర్థమైందా అండి అందుకనే ప్రహ్లాదుడు కూడా ఏం చెప్పాడండి చింతన విశేష పాన చింతము అన్నాడు ఏ రీతి ఇతర చేరనే వినుత గుణశీల మాటలు వేయనేలా కనుక ఆ భక్తి కూడా మట్టే ఆ మత్తుతో నిరంతరం చేస్తూ ఉన్నాడు కొద్ది రోజులు అయ్యేటప్పటికి దివ్యమైనటువంటి తత్వం అతనికే గోచరించింది ఆ విషయాన్ని అన్నగారికి తెలియజేశాడు వెంటనే ధర్మానందనుడు ఒక్క మాట చెప్పాడండి నాయనా నీకు ఏ గురువు ఉపదేశం చేసినా లేదు ఉపదేశం నీకున్న ఫలానా ఉపదేశం ఉన్నది అని ఎవరికి చెప్పరా ఇది మొదటి రహస్యం రెండవది ఆ మంత్ర చెప్పం వల్ల నీకు కలిగిన అనుభూతిని కూడా ఎవరికి చెప్పద చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ మంత్రశక్తి తరిగిపోతుంది అందువల్ల చాలా జాగ్రత్తగా అందుకనే మంత్రాన్ని ఏమన్నారండి రహస్యం అన్నారు మంత్రం పేరే రహస్యం అందువల్ల నువ్వు ఎవరితోనూ ఇది పంచుకోవచ్చు ఇప్పుడు పొరపాటున నాతో చెప్పావు ఉపదేశం చేసింది నేనే అయినా కానీ నాకు చెప్పరాదయ్యా ఆ అనుభూతిని నీవు పొందాలి కానీ చెప్పరాదు నేను కూడా చెప్పం చేసా నాకు కూడా అనుభూతి కలిగింది కానీ నాకు ఆ అనుభూతి కలిగి నా వల్ల ప్రయోజనమేమీ లేదు లేదని తాత చెప్పాడు ఎవరు చెప్పింది వ్యాసుడు నీకు ప్రయోజనం ఉన్నది కనుక నీవు ఎవరిని కోరుకుంటున్నావో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళవయ్యా కోరుకో వెళ్ళు కళ్ళు మూసుకుని ఇంద్రలోకం వెళ్ళాలి అనుకున్నాడండి వాడు ఎవరు అర్జునుడు ఎక్కడున్నాడు తెరిచేటప్పటికీ ఇంద్రలోకంలో ఉన్నాడండి దేవేంద్రుడు సాధారణంగా ఆహ్వానించాడు ఇంద్రలోకం వెళ్ళాలి అంటే సామాన్యమైనటువంటి భౌతికమైనటువంటి దేహంతో ఎవడూ వెళ్ళలేడు సూక్ష్మ దేహంతో వెళ్ళాలి లేదా కారణ దేహంతో వెళ్ళాలి పాంచభౌతికమైనటువంటి దేహంతో అక్కడికి వెళ్ళగలిగిన వాడు ఎవడూ లేడు ఇప్పుడు ఆ దేవేంద్రుని వద్దకు వెళ్ళి పదకొండు రోజులు ఉన్నాడు ఆనాటి అప్పటి దేవలోకపు కాలమానాన్ని అనుసరించి అర్థమైందండి పదకొండు రోజులు ఉన్నాడు అక్కడ ఆ ఉన్న సమయంలోనే ఊర్వశి అతన్ని చూచింది ఆ చూచిన సందర్భంలో అర్జునుడి యొక్క దివ్యమైనటువంటి సౌందర్యానికి ఆవిడ మైమరిచి అతన్ని కోరుకున్నది కోరుకుంటే వరస కుదరదు అని చెప్పాడు ఎవరు చెప్పింది ఇంద్రుడు నాకు తండ్రి సముడు నీవు అతడికి కావలసిన దానవు కనుక నాకేమవుతావు తల్లి పోతావు నీవు నన్ను కోరుకోవడం అనేది ధర్మం కాదమ్మా అన్నాడు దేవలోకానికి వాయువరుసలు లేవయ్యా ఒక్క దేవలోకమే కాదండి భూలోక భువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాలు యక్ష లోకం గంధర్వలోకం కిన్నర లోకం కింపురుషలోకం ఆయా లోకములలో వివాహ వ్యవస్థ లేదు ఇది సత్యం ఎవరికి నచ్చిన కన్యను వాడు పొందవచ్చు ఎవరికి నచ్చిన పురుషుని వారు పొందవచ్చు ఆ లోకములలో ఉండే నీతి అది భూలోకం ఎంత గొప్పదండి ఇప్పుడు చెప్పండి దేవేంద్రాలు కూడా అలయ భువిన్ పుట్టకన్ పుట్టన ఇతమే కదా ఎంతటి దౌర్భాగ్యంబు చవి చూపిన విధాత ఎవరి పట్ల దేవతల పట్ల ఎందుకు స్నానం మిడ జలంబు నాస్తి అధికంబైన అమృతంబు గోష్ఠి ఏమండి మనం దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతాం కానీ నెయ్యి దాగం వాళ్ళు ఏం తాగుతారండి నెయ్యి తాగుతారు వాళ్ళు అమృతం అంటే ఇదేనండి అందుకనే మనం హోమంలో ఏం వేస్తాం నెయ్యి వేస్తాం నెయ్యి తాగుతారు వాళ్ళు నెయ్యి తాగితే దాహం పెరుగుతుందో తరుగుతుందా పెరుగుతుంది వాడెవడో నాకు బాగా కోట్లు ఉన్నాయి అందరూ మంచినీళ్ళు తాగుతున్నారు నేను మంచినీళ్ళు తాగుతానా నెయ్యి తాగుతా అని సీసా నెయ్యి తాగేశాడు మనం కిల్లే తాగితే వాడు ఏం చేశాడండి సీసాతో నెయ్యి తాగాడు ఇప్పుడు వాడికి పెరిగిందా పెరిగిందా దాహం పెరిగింది స్నానం చెయ్యాలి అన్న దేవతలు ఎక్కడికి రావాలండి మానస సరోవరానికి వచ్చి స్నానం చేసి పెడతారు అని పెద్దలు చెబుతూ ఉంటారు ఇప్పటికి మా స్వామివారు ఎంతమందిని ఆ మానస సరోవరం తీసుకువెళ్ళి వాళ్లకు దర్శనం చేయించారు అవునా కాదండి ఆ నక్షత్ర రూపంలో ఆ దేవతలంతా వచ్చి అక్కడ స్నానం చేస్తారని మళ్ళీ పైకి పెడతారని చెబుతూ ఉంటారు కనుక వాళ్ళకు స్నానం గతి లేదు మంచి నీళ్లు తాగడానికి గతి లేదు ఆహారము కూడా లేదు మనం వేసేటువంటి హవిషే వాళ్లకు ఆహారం ఎవరికి దేవతలకు ఏమి జీవితం అండి అది రెండవది మనకు పసితనం తెలుసు కౌమారం వార్థక్యం తెలుకాలైన శారీరక రుచులు మనకు తెలుసు అవస్థలు వాళ్ళు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటారు వాళ్ళకి కొత్త ధనం లేదు కనుక ఎంత దుర్భరమైన జీవితం మానవులకు కావాలి అనుకున్నప్పుడు పుస్తకం తీసి పురాణాలు చెప్పించుకునే అవకాశం ఉన్నది వినే అవకాశం ఉన్నది దేవతలకు ఏం అవకాశం ఉన్నదండి భారతమా భాగవతమా రామాయణమా ఏమీ లేదు వాళ్ళు కూడా వినాలి అంటే ఎక్కడికి వస్తారండి భూలోకానికి వస్తారు ప్రతి దేవాలయానికి ధ్వజస్తంభం ఉంటుందా ఉండదా ఎందుకుంటుందో చెప్పిందండి ఆగమశాస్త్రం రెండు కారణాలతో ఉంటుంది మొట్టమొదటి కారణం దేవతలు సంచరిస్తూ ఎక్కడ ధ్వజస్తంభము కనబడితే అక్కడ భగవంతుని దేవలం ఉన్నది అనే గుర్తుతో వాళ్ళు దిగి ఎవరికీ కనబడకుండానే లోపలికి వెళ్ళి అర్చన చేసుకుని వెళ్ళిపోతారు దానికోసం గుర్తు రెండవది ఏమిటయ్యా అంటే ఆ ధ్వజస్తంభము ఒక యాంటీనా వంటిది అని చెప్పారండి ఎక్కడో ప్రసారం చేసే టీవీ ప్రసారాలు మన ఊళ్ళో ఉన్న మన ఇంట్లో ఉన్న బాక్స్లో ఎట్లా వస్తున్నాయి అంటే ఆ యాంటీనా ద్వారా ఆ తరంగాలను అది స్వీకరించి మన ఇంటికి చేస్తున్నది మన ఇంట్లో కూడా పైన ఓ పొచ్చి ఉన్నది డిష్ ఉందా ఒకప్పుడు తీగ ఉండేది ఇప్పుడు డిష్ పెడుతున్నాడు అది స్వీకరించి మనకు అందిస్తుంది పెట్టిన వెంటనే వస్తోంది వస్తుందా రావట్లేదా ఎక్కడో చేసిన దాన్ని ఇక్కడ ప్రసారం ఆ యాంటీనా చేస్తోంది అలాగే ఆ లోపల గుడి లోపల ఉన్నటువంటి భగవంతుని దివ్యమైనటువంటి తత్వాన్ని ఆ ధ్వజస్తంభము యొక్క క్రింది భాగములో ఉన్న కూర్మ యంత్రము అందుకుంటుందండి ధ్వజస్తంభానికి కింద ఏం వేస్తారు కూర్మయంత్రం వేస్తారు ఆ గుళ్ళు ఏ భగవంతుడున్నాడో ఆ భగవంతునికి సంబంధించినటువంటి యంత్రం పెడతారు ఆ యంత్రము నుండి ఆ దివ్యమైనటువంటి భగవత్ శక్తి ఎక్కడికి చేరుతుంది భూమి ద్వారా కూర్మ యంత్రానికి చేరుతుంది దాని నుండి ఆ యాంటినా ద్వారా విశ్వవ్యాపకమై ఆ గ్రామంలో ఉండే వాళ్ళని అందరినీ కూడా కాపాడుతూ ఉంటుంది దట్ ఈస్ వన్ ఆఫ్ ది యాంటీనా అర్థం ఏంటంటే అది ఊరికే చెక్కల ఊళ్ళో ఉన్నాయని పెట్టరు చెట్లు ఎక్కువ ఉన్నాయని పెట్టరు దానివల్ల అది ప్రయోజనం కనుకనే మనం ప్రదక్షిణం చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిసి ప్రదక్షిణం చేయమన్నారు ఒక్క దేవాలయానికే ప్రదక్షిణం చేస్తే కుదరదు సామాన్యమైన శక్తి ఉంటుందా ధ్వజస్తంభానికి చెక్కతో మాత్రమే పెడతారు ఎందుకంటే ఆ పవర్ ఇంకా ఏది లాగకుండా ఉండడం కోసం దేని నిక్షిప్తమై ఉంటుందండి చెక్క ఎందు ఉంటుంది అందువల్లనే చెక్కతోనే పెడతారు కాకపోతే ఇప్పుడు బాగా భక్తి బాగా పెరిగిపోయి మనకు ఆ చెక్క కనబడకుండా ఏం చేస్తున్నావు రాగిరేకులు ఇత్తడి రేకులు దానికి తొడుగు తొడిగి అందంగా తయారు చేస్తున్నామే తప్ప ప్రయోజనాన్ని పొందలేకపోతున్నామండి అంత దివ్యమైనటువంటిది ఆగమ శాస్త్రం గుర్తగా చెప్పలేదు ఎంతో ప్రయోజనం కలిక దివ్యాత్మ స్వరూపలారా హరమ పార్వతీ పట ఏ హర హర మహాదేవ అతడి సౌందర్యాన్ని గురించి అంతగా మైమరిచిపోయినటువంటి ఊర్వశి వెళ్ళి అడిగితే ఇంత నేను వచ్చి అడుగుతున్నానయ్యా ఎంతో మంది నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు కాదంటున్నావు వెళ్ళి కాస్త ఆలోచించు దేవలోకానికి వావి వరుసలు లేవు మనం అక్కడే కదండి ఉన్నది ఆ ఊర్వసి ఇదే మాట చెప్పింది నీవు దేవలోకపు దానివేగాని నేను భూలోకపు వాడిని నాకు వావి వరసలు ఉన్నాయి నీకు లేకపోవచ్చు నేను ఆ పని చేయకూడదు నిర్ద్వంద్వంగా చెప్పాడండి అర్జునుడు ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏమిటయ్యా అంటే చేయకూడని పని చేయకూడదు అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకు గురువు ఎవరయ్యా తనకు తానుగా వచ్చి అడిగినటువంటి దేవ వేసిన ఊర్వశి అడిగిన చీ అన్నాడు ఎవరు అతడు నిజమైనటువంటి పురుషుడు అర్థమైందండి మరి ఇంతమందిని ఎందుకు చేసుకున్నాడు పెళ్లి చేసుకోవడం వేరు ఒక క్షత్రియుడు ఎంతమంది కాంతలను చేసుకో మను ధర్మ శాస్త్రంలో చెప్పబడి ఉన్నదండి బ్రాహ్మణుడు మీరేమనుకోకుండా ఉంటే జవిత తిట్టుకో మాకండి బ్రాహ్మణుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర జాతికి చెందినటువంటి స్త్రీలను నలుగురిని చేసుకోవచ్చు మనుధర్మ శాస్త్రని చెప్పిన మాట ఇది క్షత్రియుడు బ్రాహ్మణ స్త్రీని తప్ప క్షత్రియ వైశ్య సూత్ర జాతికి చెందిన స్త్రీలను వివాహం చేసుకోవచ్చు వైశ్యుడు బ్రాహ్మణ క్షత్రియ స్త్రీలను తప్ప వైశ్య శూద్రజాతికి చెందిన స్త్రీలను చేసుకోవచ్చు శూద్రుడు ఒక్క శూద్రజాతికి చెందిన స్త్రీలను మాత్రమే చేసుకోవాలి ఇది మను శాస్త్రం కనుక క్షత్రియుడు ఎంతమందినైనా పొందవచ్చా లేదా అయితే కలియుగానికి ధర్మం వేరు అర్థమైందండి మను ధర్మం అనేది మహాయుగానికి మను ధర్మశాస్త్రం దేనికండి మహాయుగం మహాయుగంలో ఎన్ని యుగాలు ఉన్నాయి కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం మళ్ళీ ఆ మను ధర్మశాస్త్రంలోనే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉన్నది ఈ కలియుగానికి వచ్చేటప్పటికి మానవునకు ఏకపత్ని పత్ని వ్రతం తప్ప బహుపత్లు ఉండేటువంటి అవకాశం అవసరం లేదు ఇది కూడా మనుధర్మశాస్త్రం చెప్పింది ఖచ్చితంగా మను ధర్మ శాస్త్రం కనుక మనకు దొరకకపోతే విశ్వనాథ వారి వేయి పడగలు గనక చదివితే ఈ రహస్యాలన్నీ ఆ వేయి పడగల్లో ఉన్నాయండి మనుధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకునే వేయి పడగలు రచించారు ఆయన మొత్తం ఆ ధర్మాలన్నీ ఉన్నాయి అందులో చాలా దివ్యమైనటువంటివి కనుక ఆ వాటిని ఊరికే చెప్పడం కాకుండా ఎందుకు చెప్పాడో రుజువు చేస్తూ చెప్పాడు దాంట్లో ఇప్పుడు దాంట్లోకి వెళితే మన భారతం వెనక్కి వెళుతుంది కనుక ది ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి మూడో పర్వంలో ఉన్నాం ఇంకా పదిహేను పర్వాలు ఉన్నాయి మనకి ఎన్ని రోజులు ఉన్నాయంటే సొగం రోజులే ఉన్నాయి ఇవాళ ఏడో రోజు రేపు మధ్యాహ్నానికి ఇవాళ ఆరో రోజే తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇవాళ పద్నాలుగేనా పదిహేను కాదా పదిహేను అనుకుంటున్నా నేనే వెనక ఉన్నా ముందుకు వెళ్ళా అబ్బా అర్జునుడు వెళ్ళాలి కదండి ఆ కనుక హరణమ పార్వతి పదే హరే కనుక దివ్యాత్మ స్వరూపులారా తల్లు రాడైతే ఊర్వశిని నిరసించాడో నీవు క్లీపుడ అవుతావుగాక అని చెప్పించింది దేవేంద్రుడు అక్కడికి వచ్చాడండి దేవకాంతవు కనుక నీవు పెట్టిన శాపం జరుగుతుంది అతడి ధర్మాన్ని అతడు అనుసరించి నీ పట్ల ప్రవర్తించాడు కనుక అతడికి అవసరమైనప్పుడు మాత్రమే ఈ శాపము ప్రవర్తింపబడుతుంది తప్ప ఈనాటి నుండి ఆ శాంతం వరకు అది ఉపయోగపడదు అతనికి అవసరమైనప్పుడు అది ఉపయోగించుకోవచ్చు అక్కర్లేదు అనుకున్నప్పుడు దాన్ని వదులుకోవచ్చు అనేటువంటి వసతిని ఎవరు కల్పించారండి ఇంద్రులు కల్పించారు ఇంద్రుని పాదాలకు నమస్కరించినటువంటి అర్జునుడు నీ వద్ద ఉన్నటువంటి అస్త్ర శస్త్రములను అర్థించటం కోసం వచ్చానయ్యా అని చెప్పాడండి అర్జున నీ పట్ల నాకు కేవలం తపస్సు చేత వచ్చావు అనే మాటే కాకుండా బాంధవ్యంతో కూడిన వాత్సల్యం వరప్రభావం చేత కలిగిన వాడు నీవు ఏమండి ఎంతటి వారికైనా పేగు సంబంధ మెడయనే అని చెప్పారు ఆదిపట్ల నారాయణదాసు గారు పేగు సంబంధాన్ని ఎవరు వదులుకోలేరు దేవేంద్రుడు కూడా అదే మాట అన్నాడు ఇక్కడ ఏమని నీకు నాకు బాంధవ్య సంబంధమైన వాత్సల్యం ఉన్నది నీ పట్ల నా వద్ద ఉండేటువంటి అస్త్రశస్త్రములన్నీ నీ పరం చేస్తా కానీ నాకన్నా గొప్పవైనటువంటి అస్త్రశస్త్రములను నీవు పొందాలి అంటే పరమేశ్వరుని గురించి తపస్సు చేయవయ్యా ఆ తపస్సు వల్ల మాత్రమే పొందగలుగుతావు పరమేశ్వరుని వద్ద లోకల్లో లేనటువంటి అస్త్రశస్త్రములు కూడా ఉన్నాయి ఒకవేళ అతడు ఇవ్వదలుచుకుంటే కొత్త కొత్త అస్త్రశస్త్రములను కూడా సృష్టించి నీకు అందించగలడు అవి నీ పరము అయినప్పుడు నిన్ను గెలగ గెలవగలిగిన వాడెవడూ టువంటి అస్త్ర శస్త్ర విద్య ఎవరిదయ్యా అంటే పరమశివునిది కనుక నీవు పరమశివుని గురించి తపస్సు చేయవయ్యా అన్నారు ఇంద్రలోకాన్ని వదిలి భూమండలానికి వచ్చి హిమవత్ పర్వతాల మీద కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు ఎప్పటి దాకా చేస్తాడు రేపు ఉదయం తొమ్మిది గంటల దాకా చేస్తాడు తపస్సు అర్థమైందా అండి స్వస్తి ప్రజాప్య పరిపాలయ్యం న్యాయమార్గేణి మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిమస్త సుఖినోభన్ కాలువన్య పృథివీతో బ్రాహ్మణి సన్వంతు శరదా విశదం క్యానసేంద్రియర్వా బుద్ధ్యాత్మన ప్రభుస్వభావాస్మై ఏమన్మహాభారతన శ్రవణ సత్ఫలం లో ీ దివ్య చరణారవిందార్పణమస్